नमस्कारमंडी shall i start are you serious yes very serious smile इपूडु मैम्मा एंदुकु सीरियस कुणतामंडी अननटे बिकम सीरियस अनानुदेवा मीगार्थम आईनू कुणतुना एक्सपेक्ट द अनएक्सपेक्टेड लाइफ बिकम्स अ वंडरफुल एक्सपीरियंस అదే అన్నం తింటూ అలానే జీవిస్తూ ఉంటే ఎంత బోర్ కొడుతుందంటే విస్కరిస్తుంది అన్నం తినక తప్పదు నిద్రపోక తప్పదు ఏదో ఒక పని చేయక తప్పదు ఇవేం చేయకపోతే ఎట్లా బతుకుతాం మనం రొటీన్ కదా ఇవన్నీ చేయాలి కానీ ఒక కొత్త దృక్కోణంతో చూడటం గనక అలవాటు చేసుకున్నట్టయితే అదే పాఠం ఇన్ని సంవత్సరాలు చెప్పింది మళ్లీ అలానే చెప్తూ ఉంటే బోర్ కొడుతుంది నేను కొత్త పుస్తకం మార్కెట్లోకి వచ్చిందట ఈ లెక్కని ఈయన అలా చేశాడు ఇలా చేశాడు అనే ఒక కొత్త ధనం కోసం గనక మనం అన్వేషణకు ప్రయత్నం చేస్తే డిబిట్ గ్రేడ్తోనే స్టార్ట్ చేయాలి బ్యాలన్స్ షీట్ చెప్పగ తప్పదు సంవత్సరం సిలబస్ లో రెండు చాప్టర్లు తీసేస్తారు రెండు చాప్టర్లు పెడతారు నన్ను అడిగితే ఇంటర్మీడియట్ సిలబస్ లో ప్రధానమైన మార్పులేమీ గత కొన్ని సంవత్సరాల్లో రాలేదు కనీసం అకౌంట్స్ లో అవునా కదా అకౌంట్స్ లో ఏదో బిజినా లో ఏదో మార్పులు వచ్చాయి ఏదో ఒక చాప్టర్ తీశారు పెట్టారు అకౌంట్స్ లో మార్పులు ఏమి వస్తాయి డేవిట్ ట్రేడ్తో స్టార్ట్ చేయాలి సోల్ ట్రేడర్ బ్యాలెన్స్ షీట్ తర్వాత పార్ట్నర్షిప్ జాయింట్ వెంచర్ కన్సల్మెంట్ అకౌంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా మారదు అది కారణం ఏంటనేది వేరే మనం సిలబస్ ఎందుకు మారదన్న పాయింట్ మనం ప్రశ్నించడం అదే పాట చెప్తూ బోర్డు కొట్టినప్పుడు మీరు వాట్ న్యూ మెథడ్స్ యు అడాప్ట్ ఫర్ టీచింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రివీల్ యువర్ క్రియేటివిటీ your commitment your enthusiasm you become different thus your students get inspired migle cheptunnadu artham avutunnad ani anukuntunna avuno inda nitchi maatladutunna telugu teliyana vaallu artham karane vaallu evarunnara naake chelsu ro meho ha ekvaante malalu talu oppostadi ha ఎందుకంటే అయినాక ఏం చెప్పినోను మాకు నాకు అర్థమైంది అనుకుంటున్నావా అంటే నేను పరేషాన్ అవుతాను మీకు అందరికీ తెలుగులో నేను మాట్లాడితే అభ్యంతరం లేదని అనుకుంటున్నా రెండు నేను కాసేపు మధ్యలో ఇంగ్లీష్ లో మాట్లాడా కాబట్టి నాకు ఇంగ్లీష్ వచ్చు అనే నమ్మకం మీకు కలిగి ఉండాలి ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రం జుస్మానియా యూనివర్సిటీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈయనకి ఇంగ్లీష్ రాదు కాబోదు వీకున్నాడు అందుకని తెలుగులో మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటారేమోనని చెప్తున్నా clarification artham ayipoyindara ya meekolli bading both the languages i can talk continuously in english without using a telugu word i can talk continuously in telugu without using an english word the reason why i prefer to use telugu is it to touches the heart of the persons hrudayani ghatuku vali vishayam matsa cheppali ani anukunnaa kudoo మాతృభాషకు మించిన సాధన మరొకటి లేదు ఇప్పుడు ఉదాహరణకి మన అందరికీ హిందీ మాతృభాష అనుకోండి తమిళమో మలయాళమో అనుకోండి అప్పుడు ఐ వుడ్ ప్రిఫర్ టు స్పీక్ తమిళ మలయాళం అంతే తెలుగులో మాట్లాడటానికి వేరే కారణం లేదు వచ్చి ఎగ్జాంపుల్ చెప్తాను మీ తేలిగ్గా అర్థం అవుతుంది ఏమ్మా నీ పేరేంటి సుధా సుధాన ఇంకేమన్నా ఉందా అటు ఇటు సుధా ఇప్పుడు నేను అవి నేమడిగానండి పేరు అడిగాను కదా దీన్ని ఇంగ్లీష్లో ఎట్లా అడుగుతారు సార్ ఏమమ్మాదేమైంది ఇంగ్లీష్ లో అమ్మ లేదా అమ్మ లేకపోవడం ఏమిటి సార్ అమ్మ లేకపోతే మనం లేము అమ్మ లేదేంటి అడిగిన దానిలో అమ్మలేదేంటి ఏమ్మా నీ పేరేంటి అన్నా నేనేమన్నానండి మీరు విన్నారు కదా అందరు ఏ ట్రాన్స్లేషన్ ఏంటి కదా అంటే కొప్పలు అంటుకుంటాయి నేను ఎట్లా కనబడుతున్నా అ నేను ఎలా కనబడుతున్నాను నీ వయస్ ఏమిటి నా వయస్సు ఏమిటి ఇప్పుడు నేనేమన్నా ఓ మై మదరు వాట్ ఈస్ యువన్ మేమో అని అనారా అనగదా ఇప్పుడు తెలుగులో ఏమ్మా నీ పేరేమిటి అని ఎంత మర్యాదగా ఎంత పద్ధతి ప్రకారం నేను అడిగితే ఏ రకమైన ఆత్మీయ స్పందన నాకు దొరికిందో అది నేను ఇంగ్లీష్లో బిలీవ్ అయ్యి వాళ్ల నేటివిటీ ఏమిటో నాకు తెలియదు అవునా వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ లో వాళ్ళు ఎంత మర్యాదగా ఎలా వ్యవహరిస్తారో నాకు తెలియదు కానీ మన సాంప్రదాయం ప్రకారం నాలుగేళ్లైనా పద్నాలుగేళ్లైనా ఇరవై నాలుగు ఏళ్లైనా ఇరవై నాలుగేళ్లైనా ఏమ్మా అనటం మర్యాద దీనికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ లేదు ఓ మై మదర్ అని నేను ఇప్పుడు మీకు ఎఫెక్ట్ అర్థమైందని అనుకుంటున్నాను అందుకని నేను తెలుగులో చెప్పడానికి పోనుకుంటున్నాను స్లైడ్స్ ఇంగ్లీష్లో ఏమైంది దీనికి అంటే అది అంత స్పందన కదులుతుంటుంది అట్లా చూద్దాం అమ్మా అంత సున్నితమని అంత స్పందన కలిగి ఉన్నదని నేను అనుకోలేదు పర్వాలేదు సో టాపిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి నేను మిమ్మల్ని ఐదున్నరకు ముందు వదలను మానసికంగా సిద్దపడండి సెకండ్ డే కాబట్టి నష్టం లేదు థర్డ్ డే అయితే ఏదో ప్రయాణాలు టికెట్లు రిజర్వేషన్లు అవన్నీ లాంటివి ఉంటాయి ఏమిటైనా లైట్ తీసేస్తావా తీసేది వీలైతే ఫ్యాన్ అయినాయన అక్కడ మీకు ఆ కంట్రోల్ ఉన్నట్టయితే లైట్ వద్దు సౌండ్ వస్తే వద్దు అమ్మోవు అస్సలు భరించలేను మీకు ఒక్క సౌండ్ చాలు రెండు సౌండ్ లేదు అక్కడ లేదండి వరీ ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు చూస్తూ ఉంటారు దాన్ని చూడటం మోర్ ఇంపార్టెంట్ నన్ను చూడటం కన్నా గత ఐదు నిమిషాలుగా నన్ను చూస్తున్నారు కాబట్టి రానున్న గంట ఇరవై నిమిషాలలో నాలో ఏమీ మార్పు ఉండదు నా జుట్టు నల్లబడదు నేను తెల్లబడను నా షర్టు రంగు మారదు అందుకని నన్ను చూడటం కన్నా అక్కడ కాస్త ఎక్కువ ధ్యాస్ పెట్టండి రెండు ఆ ఉన్నదంతా నేను మీకు నా చివరి ఈమెయిల్ ఐడి ఇస్తాను మీరు నా కనుక అందరికీ ఇంటర్నెట్ పరిచయం ఉంది కదా నాకు చిన్న ఈమెయిల్ ఒక లైన్ పంపిస్తే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు ఫ్రీగా పంపించేస్తాను నో కాస్ట్ నో లైబ్రిలిటీ అందుకే రంగు రోజున రాసుకుంటూ కూర్చోమాకండి టైం వేస్ట్ మీ దగ్గర ఉన్నట్టే నా ఉపన్యాసం నుంచి ఏమైనా అనుకుంటే రాసుకోండి నో అబ్జెక్షన్ క్లియర్ రైట్ పర్పస్ ఏంటంటే టుమారో వెన్ యూ గెట్ బ్యాట్ యు మస్ట్ బీ బికమింగ్ ఏ మోర్ కేపబుల్ పర్సన్ టు టీచ్ దట్ చాప్టర్ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అది ఆంతర్యం అందుకని మన ప్రయత్నం మనం చేద్దాం అవర్ థాట్స్ మనం మన ఆలోచనలు ఈ శరీరంలో ప్రధానమైనటువంటిది మన తల ఆ తలలో అత్యంత ముఖ్యమైనటువంటిది మన మెథడు ఈ మెదడులోనే మనకు తెలిసిన సమస్తము ఇవిడి ఉన్నది కాళ్లు చేతులు కళ్లు ముక్కు నోరు విడివిడిగా ఫంక్షన్ చేస్తాయని మాట వాస్తవమే కాని నేను చూస్తున్న కళ్లకి సొంత మెమరీ లేదు ఆ మెమరీ ఇక్కడ ఉంది చెవులకు సొంత మెమరీ లేదు ఇది వినటానికి ఉపయోగపడతాయి కానీ విన్నది గ్రహించి దాని అర్థమేమిదో తెలుసుకోవడానికి ఇక్కడున్నటువంటి మైండ్ ప్రోసెస్ చేస్తోంది ఈ విషయాన్ని గనక మనం గమనిస్తే రెస్ట్ ఆఫ్ ది బాడీ ఫంక్షన్ బేస్డ్ ఆన్ ది ఎఫిషియన్సీ విత్ విచ్ ది మైండ్ హ్యాస్ ట్రెయిన్ ఇట్ సెల్ఫ్ మనస్సులో ఏ ఆలోచనలున్నాయో ఆ ఆలోచనలకు మూలాలు ఏమిటో ఏ సంకల్పాలున్నాయో ఏ మాటలు నేను నేర్చుకున్నానో ఎలా చెప్పటం నేర్చుకున్నానో అవి ఎంత ప్రభావోపేతంగా ఇతరుల మనస్సులను తాకేటట్టునే చెప్పగలనో వాటి మీద ఆధారపడి నా చర్యలు వాటి ఫలితాలు వాటి యొక్క అల్టిమేట్ రియాలిటీస్ రిసర్చ్ అందుకని వీఆర్ అవర్ థాట్స్ థాట్స్ ఇక్కడ స్టోరేజ్ ఉంటాయి కాబట్టి వాట్ టైప్ ఆఫ్ థాట్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ వేర్ విత్ వాట్ కాన్సిక్వెన్స్ ఎఫెక్ట్ అండ్ ఇంపాక్ట్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఉదాహరణకి ఏదో ఒక బూత్ బొమ్మ చూస్తున్నాను అనుకుందాం ఇరవై నాలుగు గంటలు పది గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు ఆ బూత్ బొమ్మలే చూస్తున్నాను అనుకుందాం అప్పుడేమవుతుంది నా మనసులో ఎలాంటి ఆలోచనలుంటాయి నా మాటలు ఎలా ఉంటాయి నా ప్రవర్తన ఎలా ఉంటుంది నా పర్సనాలిటీ అంటే ఏంటి నా క్యారెక్టర్ అంటే ఏంటి ఎందుకు నా పర్సనాలిటీ క్యారెక్టర్ నేను చూస్తున్న వాటి మీద ఆధారపడి redefine I am to alternatively satsangatye సాత్వికమైనటువంటి విషయాలతో నేను సమయం గడుపుతానని అనుకున్నా సత్సంగత్యే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలదత్వే manchi ముక్తి మంచి వాళ్లతో స్నేహం మంచి అలవాటు ఎప్పుడు గొడవలు పెట్టుకోను అప్పజెప్పబడిన పని నేను అంగీకరిస్తే మనస్ఫూర్తిగా చేస్తాను ఏ బీసీ these are my ఫ్యూచర్స్ అని అనుకుంటాం అప్పుడు విల్ విట్ హెల్ప్ మీ హోంప్ఫుల్ విల్ ఇట్ హెల్ప్ అదర్స్ ఎట్లీస్ట్ అదర్స్ విల్ హ్యావ్ నో ప్రాబ్లం విత్ మీ వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దట్ అలాంటి వ్యక్తులు సమాజంలో ఉంటే బాగుంటుంది అని మనం అనుకుంటాం అంటే సమాజ హితాన్ని కోరేవాళ్లు మంచి చేసేవాళ్లు మంచి మాటలు చెప్పేవాళ్లు మంచిగా ప్రవర్తించేవాళ్లు సమాజంలో గనక ఉన్నట్టయితే సమాజం బాగుపడుతుంది అని అనుకుంటాం ఈ లక్షణాలు ఉన్న వాళ్ల సంఖ్య తగ్గిపోతూ ఉన్నా లేక ఈ లక్షణాలు పెరిగేటట్టు విద్యా విధానం దోహదపడకపోయినా సమస్యలు ఉత్పన్నమవుతాయి ఇప్పుడు ఈనాడు మన చుట్టూ ఉన్న సమాజం ఎలా ఉంది న్యూస్ పేపర్ తిరగేస్తే ఏ రోజైనా ఏ ఎడిషన్ అయినా సరే శ్రీకాకుళం ఎడిషన్ కానివ్వండి చిత్తూరు ఎడిషన్ కానివ్వండి హైదరాబాద్ ఎడిషన్ కానివ్వండి ఎలాంటి వార్తలు వస్తున్నాయి వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు ఇంత క్రూరత్వం ఇంత దుర్జనత్వం ఇంత అన్యాయం ఇంత పైచ్యం ఇంత పిచ్చి ఇంత తిక్క అనే మనుషులేనా అని అనుకునేలాంటి స్థితి మరి చదువుకున్నవాళ్ళు కూడా అలానే చేస్తున్నారే ఏదో చదువు రాని పాపం అండి అని అనుకునేటట్లు లేదు అలానే ప్రవర్తిస్తున్నారు చదువు రానివాడు అలానే ప్రవర్తిస్తున్నాడు అంటే చదువు ఎలాంటి చదువు అయితే ఎలాంటి సంస్కారం ఏర్పడాదో అలాంటి సంస్కారం ఏర్పడనందువల్ల చదువుకున్న వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు అంటే మనం ఆలోచించవలసిన అంశాలు ఉన్నాయా లేదా అన్నది ప్రశ్న దేశ భవిష్యత్తుని నేను ఏ కూరగాయలు అమ్మే ఆటో రిక్షా డ్రైవర్లకు వెహికల్ మెకానిక్స్ కో అప్పజెప్పనా పట్టించుకోకపోతే ఏమవుతుంది సమాజం ఈ స్థితి అంటే ఇప్పుడైనా చదువుకున్నవాళ్లు ముఖ్యంగా విద్యా విధానంతో సత్సంబంధాలు గడుపుతూ పాఠాలు చెప్తున్నటువంటి వ్యక్తులు కనుక పట్టించుకున్నట్టయితే కనీసం ఈ పతన వేగాన్ని నిదానించేటట్టు చేయవచ్చు అభివృద్ధి పథంలో మనం ముందుకెళ్ళి ప్రయత్నం చేయవచ్చు అందుకని వ్యక్తిత్వ వికాసం అవసరం అవుతుంది ఇప్పుడు నా మాటలు నా ఆలోచనల మీద ఆధారపడే ఉంటాయి కదా ఇప్పుడు నా ఆలోచనలు వేరుగా ఉంటాయి మాటలు మరోలా ఉంటాయి కదా నా ప్రవర్తన నా మాటల మీద నా ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది కదా ఇప్పుడు నేను చెప్తే కదా మీకు ఒక విషయం తెలుస్తుంది అని అనుకుందాం ఇంతకు ముందే తెలుసుండవచ్చు తెలియదని కాదు నేను చెప్పినందువల్ల కదా మీకు తెలిసింది ఉదాహరణకు మీకు తెలియదు అనుకోండి నేను చెప్పలేదు అవును ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అన్నారు ఏదో వచ్చాడు ఏదో చెప్పాడు ఈ పాయింట్ చెప్పలేదు కాబట్టి మాకెట్లా తెలుస్తుంది అంత అండి ది బ్లేమ్ మీకు చెప్పలేదు చెప్పినప్పుడు తెలుస్తుంది మాకు నేను చదివినప్పుడు సిలబస్ లో లేదు ఆ పుస్తకంలో ఏముందో అదే మేము చెప్పాము మాకు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ లోలేదు అలా వీ ట క్రియేటివిటీ ఈస్ ఎగ్జాస్టివ్ ఇన్ ఫైండింగ్ ఎక్స్క్యూజెస్ ఫర్ వాట్ వీఆర్ నాట్ ఏ సృజనాత్మకత మంచి వైపు పనుల్ని తీసుకెళ్లాలి మనకు అప్పజెప్పబడిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి ఉపయోగపడాలి అంతే పని తప్పించుకోవటానికో పని తక్కువ చేయడానికో పని ఫలసన చేయటానికో వాడుకోకూడదు చిన్నప్పుడు మీరు గుర్తుండి ఉండు ఒక మేజ్ అంటారు దాన్ని ఒక పక్షి పొద్దున్నే ఇంట్లోంచి బయలుదేరి ఆహారం కోసం అడవికి వెళ్లింది సాయంత్రం అయింది దారి తప్పిపోయింది కాస్త దయచేసి దారి చూపి సాయం చేయండి అని కింది ఉంటుంది చిన్నపిల్లల మ్యాగ్జిన్స్ వల్ల ఇట్ట ఇట్ట ఇక్కడో గోడ అడ్డం వస్తుంది కాబట్టి మళ్లీ వెనక్కి వస్తాం మళ్ళీ మొదలెడతాం మళ్లీ వెనక్కి వస్తాం మళ్ళీ మొదలెడతాం మళ్లీ వెనక్కి వస్తాం మొత్తానికి మూడో అటెంప్ లోనో నాలుగో ఎటంప్ లోనో ఐదో ఎటెంప్ లోనో మనం కరెక్ట్ గా దమ్మస్థానం పెట్టో మనం చేరుకుంటాం అంటే అర్థమేమిటి అనేక ప్రయత్నాల వల్ల సాఫల్యాల వల్ల వైఫల్యాల వల్ల అనుభవాల వల్ల పదులు తేరినటువంటి మనస్తత్వం వల్ల నిశితమైనటువంటి చూపు వల్ల మనకు ఏది సవ్యమో ఏది అపసవ్యమో ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది కర్తవ్యమో ఏది ఉపయోగమో ఏది నిరుపయోగమో మనకు తెలుస్తుంది అందుకని వే ఆర్ అవర్ థాట్స్ అవర్ క్వశ్చన్స్ అవర్ కన్క్లూషన్స్ అవర్ ఛాయిసెస్ అవర్ డిసిషన్స్ అండ్ అవర్ యాక్షన్స్ చెప్పాను నేను యువర్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ఇంప్రూవ్స్ విత్ రిఫ్లెక్టింగ్ థింకింగ్ అండ్ రీ మననం చేసుకోవటం వల్ల అంతర్ముఖులైనందువల్ల విషయానికి మనకు ఉన్న సంబంధం ఏమిటి అని ఆలోచించటం వల్ల ఇన్ని రోజులు మనం ఈ పని ఎలా చేశాము ఎలా చేయాలి అని ఆలోచించటం వల్ల ఇతరులు ఎలా చేస్తున్నారు నేను ఎలా చేస్తున్నాను ఇంతకన్నా మేరైన పద్ధతి ఏదైనా ఉందా అని ప్రశ్నించుకోవటం వల్ల అంతరంగ వల్ల ఆత్మీయత వల్ల నిబద్ధత వల్ల నిశ్చల వల్ల కర్తవ్యం మీద ఛాస వల్ల మన యొక్క తెలివితేటలు మన ఆలోచన సరలి అభివృద్ధి చెందుతాయి ఆ అభివృద్ధి చెందినటువంటి స్ఫూర్తిదాయకమైన స్థితిలో మనం చేయగలిగే పనులు అద్భుతాలు అవుతాయి లేకపోతే ఆర్డినరీ విషయాలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఊర్కే మీకు టు డ్రైవ్ హోమ్ ది పాయింట్ అవును విరాలు అనిపిస్తోందా బోర్గా ఉందా దీన్ని బాడీ లాంగ్వేజ్ అంటాను నేను ఇందహటి నుంచి మిమ్మల్ని వినాలను వింటారా ఎలా ఉందని అడిగాను నేను ఆయన దగ్గరకు వస్తరికి ఆయన చాలా సీరియస్ గా చూస్తుంటే అందులో మొదటి బెంచ్ లో సీరియస్ గా చూస్తే మాకు భయం వేస్తారు కమ్యూనికేటెడ్ విత్ మీ వర్డ్స్ ఆర్ నాట్ నెసరీ పనే నాతో చెప్పాలా వాళ్ళకి చెప్పాలా డిస్టర్బ్ చేస్తున్నాడే నీ కంట పడకుండా జాగ్రత్తగా దాచేళ్ళండి అయ్యా అటెండెన్స్ షీట్ అటెండెన్స్ షీట్ అటా అందరూ సంతకం పెట్టారా అయ్యా సార్ సార్ రాయని భాస్కర్ల వల్లే సంతకించని వ్యక్తులు కొందరున్నారు పెట్టినవు కానీ అనుమానం వచ్చింది నీకు పెట్ట ఉన్నదో లేదో అని నాకు తెలుసు పెద్దనాయన పెట్టలేదని యాదించుకున్నాడు నువ్వు పెట్టినాయన నువ్వు ఎక్క మర్చిపోయినావా నేను కూడా ఆ కేటగిరీలో మనిషినేమో మర్చిపోయానేమో ఓన్లే తప్పేం లేదు మనం ఆవిటింగ్ నేర్చుకున్నాం కదా వెరిఫై చేయటం తప్పేం లేదు ఇది ఆల్ రైట్ రేపు కదా రిలీవింగ్ ఇప్పుడే కలలు కంటారు రిలీవింగ్ ఇప్పుడే వెళ్ళిపోయింది ఆ శ్రీకాకుళం విజయనగరం రేపు కదా రేపెక్కబోయే ట్రైన్ కి వాటి నుంచి మానసికంగా సంసిద్ధత అవసరమా సార్ రీ ప్లానర్ రీప్లేనర్ అదే బయలుదేరినప్పుడే అక్కడ ఆలోచిస్తూ ఉంటే సరిపోయిండేది మీ ఇష్టం లేని నాకెందుకు వచ్చింది గొడవ రైట్ సో దాట్ ఈస్ రిఫ్లెక్టివ్ థింకింగ్ అండ్ రివ్యూ అంటే సమీక్ష సమీక్ష గురించి నేను తర్వాత చెప్తాను కాబట్టి ఇప్పుడు ప్రస్తావన చేయటం లేదు షూడ్ యువర్ మైండ్ ఒక వాద్య కచేరీలో ఒక వాయిద్యాన్ని వాయించడానికి ముందు దాన్ని శృతి చేస్తారు శృతి చేయకపోతే అపశృతులు పలుకుతాయి అపశృతులు పలుకుతే వినాలనిపించదు శృతి చేయబడ్డ వాయిద్యం చాలా చక్కగా ఉంటుంది ఇందా అనిపిస్తుంది ఇంకా స్థద్ అయిపోయిందా అనిపిస్తుంది అందుకని మొట్టమొదట మనం మనమంటే మీరు నేను మీరడి కాదు అందరం కలిసి మనస్సును శృతి చేయటం నేర్చుకోవాలి దానివల్ల కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది కాన్సన్ట్రేషన్ డెవలప్ అయినందు శరీరము మనస్సు ఒక్కచోటే ఉంటాయి మామూలుగా మనం స్కూల్లో చదువుతున్నప్పుడు టీచర్లు జోబులు ఏమని బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అనేవాళ్ళు అప్పుడు అర్థమై కాదు రెండు యాబ్సెంట్ అని చెప్పేవాళ్ళం మనం రెండు యాబ్సెంట్ యువర్ బాడీ యువర్ మైండ్ మస్ట్ బి ప్రెజెంట్ అంటే ఓహో ప్రజెంట్ ఉండాలి కాబో అది మరి మనసు మందేనా మరి ఎటో వెళ్ళిపోయింది మనస్సు మన మందే అయితే అది ఇష్టం వచ్చినట్టు ఎట్లా పోతుంది ఇష్టం వచ్చినట్టు ఎలా పోతుంది అండి మనస్సు మందే అయితే చెప్పకుండా అవి నిట్టుపోయేవంటే ఇటు పోతుంది నిట్టు పోయేవంటే అటు పోతుంది దాన్ని ఇష్టం వచ్చినట్టు పోయి ఎప్పుడో రాత్రికి తిరిగి వస్తుంది మనసు మరి అలాంటి మనస్సుతో మనం ఏం పనులు చేయగలుగుతాం అర్థమనస్కథతో అన్యమనస్కథతో మనం ఏమీ చేయలేము అందుకని మనస్సుపై నిగ్రహాన్ని కనుక సాధించడానికి కోరుకున్నట్టయితే అప్పజెప్పబడిన పని బాధ్యతాయుతంగా మనం చేయగలుగుతాం ఈ బాధ్యత ఎప్పుడు ఏర్పడుతుంది మనం చిన్నప్పుడు సైన్స్ లో ఎక్స్పెరిమెంట్స్ చేశాం సూర్యకిరణాలు ఓ భూత ప్రవేశ వస్తే పేపర్ ని కాల్ చేతి దానికి ఏర్పడుతుంది ఎలా ఏర్పడింది దానికి మామూలుగా నలభై డిగ్రీలు నలభై డిగ్రీలు యాభై ఒక్క డిగ్రీలున్నా ఎండ చేయబెట్టి ఇక నిప్పు రాదే అర్థమవుతుంది స్పాట్ డెంట్ గెట్ క్రియేటెడ్ ఆన్ మై స్కిన్ అంటే ఎందుకు చెప్తున్నాను నేను ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఏరియాలో ఉదాహరణకు ఒక రెండు వేల కిరణాలు ఉంటాయని అనుకుందాం ఆ రెండు వేల కిరణాలు ఫోకస్డ్గా ఒక్క కిరణంలా సాంద్రతను సంపాదించుకున్నప్పుడు అప్పుడు అక్కడ నిప్పు అవ్వకూడదు ఎప్పుడైతే మైండ్ కాన్సన్ట్రేట్ అవుతుందో అప్పుడు విషయాలు మనకు అర్థం అవుతాయి అర్థమైనప్పుడు పెద్ద సీరియస్ గా వరి గుర్తు పెట్టుకోవడానికి గుర్తుండిపోతాయి గుర్తున్నప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం తేలికవుతుంది గుర్తుకు తెచ్చుకున్నప్పుడు అమలు పరచడం సాధ్యమవుతుంది అమలు పరిచినప్పుడు వాటి యొక్క అనుభవం సొంతమవుతుంది మన విజ్ఞానం విస్తృతమవుతుంది వ్యక్తిత్వం లోతైన వ్యక్తిత్వం అవుతుంది సానుకూల దృక్పథం ఏర్పడుతుంది సమస్యల్ని పరిష్కరించేందుకు కావలసినటువంటి సత్తా ఏర్పడుతుంది జీవితంలో బాగుపడటమంటే ఏంటో తెలుస్తుంది బాగుపరచడం అంటే ఏమిటో తెలుస్తుంది అది ట్యూనింగ్ ది మైండ్ లో ఉన్నటువంటి అమాయకంగా పుట్టినటువంటి మనం చాలా విషయాలు మనకు తెలియ ఎప్పుడైనప్పుడు ఏదో పాలు దాగటం నిద్రపోవటం ఏడవటం అంతే ఇంతకుండా నవ్వటం ఇంతకుమించి మనకు తెలియదు ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క తెరను తొలగిస్తూ తెలియదని తెలుసుకునేటట్టు చేసి తెలుసుకునేటట్టు చేసి తెలుసుకున్న దాని సహాయంతో మరింకింత తెలుసుకునేటట్టు చేసి అద్భుతమైనటువంటి నీటి మన మానసిక స్థాయికి మన తెలివితేటలకు ద్యోతకమై ఉంది ప్రశ్నించే తత్వమే ప్రగతికి కారణమైంది ప్రశ్నించే తత్వం లేకపోతే ప్రగతి ఉండేది కాదు ఎవరు బాగా ప్రశ్నించగలరో వాళ్ళు చక్కగా ఆలోచిస్తున్నట్టు లెక్క ఎవరికైతే ప్రశ్నలు మనస్సుకు తట్టవో వారి ఆలోచన స్తంభించినట్టు లెక్క ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు తెలియ అర్థమవుతుంది ఇప్పుడు ఉదాహరణకి గాలి పిలిచం వదలటం అనేటువంటిది అసంకల్పిత చర్య యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ కాషియస్ ఆఫ్ డూయింగ్ నా మాట వింటూనే ఉన్నారు గాలి పిలుస్తూనే ఉన్నారు గాలి వదిలిపెడుతూనే ఉన్నారు పెద్ద ప్రయత్నం చేయకుండానే అది జరిగిపోతున్నటువంటి కార్యక్రమం ఇలానే ఆలోచించడం అనేటువంటిది కూడా మన ప్రయత్నం లేకుండానే జరిగిపోతూ ఉంటుంది ఆయన వచ్చి అటెండెన్స్ అనేసరికి నేను సంతకం పెట్టానా లేదా అది ఈయనకు నా రిలీవింగ్ సంగతి ఏం చేశారు సార్ అని ఆయనకు నేను సారు నేను పెట్టాలని ఆయన ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ల మానసిక స్థితిని బట్టి ప్రతిస్పందించారు సహామైనటువంటి విషయం కదా ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రతిస్పందించారు కదా పెట్టలేదని ఆయనకు గుర్తుంది పెట్టాను వెరిఫై చేద్దామని ఈయన అనుకున్నాడు రిలీవింగ్ ఆర్డర్ గురించి మరోసారి చెప్తే ఎందుకన్నా మనిషిలే మూడు గంటకే వీళ్ళిపోవచ్చు అని ఆయన ఆలోచిస్తున్నారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఒక్కొక్క స్పష్టత ఒక్కొక్క ఆలోచన ఇది సహజమైనటువంటి విషయమే ఇప్పుడు ఆలోచన లేదు అని అనుకుందాం సరే మనం పనిచేద్దాం ఈ క్లాసు నేనొక్కనే మాట్లాడుతూ ఉంటే నాకేం ఇబ్బంది లేదు కానీ కాస్త బోర్గా ఉంటుంది కొంచెం ఇంటరాక్టివ్ ఇంటరాక్టివ్ అంటే నేను అడుగుతాను మీరు చెప్పండి మీరు అడిగితే నేను చెప్తాను క్లియర్ రైట్ ఇప్పుడు మీరు కాసేపు కష్టమే కానీ ఆ ఆలోచనని సస్పెండ్ చేయండి అంటే ఆలోచించవద్దు ఉండవా అది అయిపోయిన ఛాన్స్ ఐ హ్రమ్ యూ సార్ ఏమడగాలని ఆలోచించాలి కదా మీరు ఎక్కడ దొరికారండి మీరు ఒక్క నిమిషం ఉండండి ఆలోచించొద్ద ఏంటమ్మా ఏం లేదు ఆలోచించడం లేదు ఇప్పుడు మీకు ఆటోమేటిక్ ఒక విషయం ఏమర్థమైందంటే ఆలోచించొద్దు అని మీరు అనేశారు కాబట్టి మేము ఆలోచించడం మానేశాం చాలా డిఫికల్ట్ అండి ఆలోచించడం మానేసాం ఆలోచించడం మానేసిన తర్వాత ప్రశ్న ఎట్లా చూస్తుంది ఏ ప్రశ్న అడగాలి అసలు ఎందుకు అడగాలి అర్థమవుతుందా లాజిక్ ది మూమెంట్ ది థింకింగ్ ఈజ్ సస్పెండెడ్ ఐ డోంట్ నో వాట్ టు ఆస్క్ వై ఐ ఆస్క్ హౌ ఐ షుడ్ ఆస్క్ ఇంగ్లీష్ లో తెలుగులో అడగాల అసలు ఏం ఎందుకు అడగాలి అనేటువంటి ఆలోచన వచ్చి అడ్డుపడుతోంది ఎందుకు అడ్డుపడుతోంది ఆలోచిస్తున్నావుగా హౌ కెన్ ఐ ఓపెన్ మై మౌదం ఎనీ క్వశ్చన్ so t is equal to q thinking is equal to questioning t minus q is zero no thinking no questioning high quality of thinking high quality of questioning high quality of learning low quality of thinking low quality of questioning low quality of learning no thinking no questioning no that ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నాను ఎవరు బాగా ఆలోచించగలరో వాళ్లే బాగా ప్రశ్నించగలరు ఎవరు బాగా ప్రశ్నించగలరో వాళ్లే చక్కగా ఆలోచించగలరు ఎక్కడ ఆలోచన ప్రశ్న రెండూ ఉన్నాయో అక్కడై నేర్చుకోవటం సాధ్యమవుతుంది ఆలోచన ప్రశ్న స్తంభించిన చోట నేర్చుకోవటం కూడా అంత చప్పగానూ ఉంటుంది అసలుండదు దిస్ ఈజ్ ది లాజిక్ బిహైండింగ్ ఎప్పుడైతే ఇది మనకు అర్థమైందో ప్రశ్నించడం యొక్క ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత మనకు తెలిసింది పర్సనాలిటీ ఇన్క్లూడ్స్ వాట్ పర్సనాలిటీ ఎక్స్క్లూడ్స్ వాట్ అనేటువంటి రెండు ప్రశ్నలు మీ ఎదురుకుండా ఉన్నాయి పర్సనాలిటీ ఇంక్లూడ్స్ వాట్ అండి ఏమేమి అందులో చేర్చవచ్చును ఫుడ్ మూడో నాలుగో ఐదు ఆరో పదో ఉన్నాయి ఉదాహరణకు మీరు మీ జుట్టుకు పారాషూట్ ఆయిల్ రాస్తారా లేకపోతే మరుగుకోకోనట్ ఆయిల్ రాస్తారా అనేది పర్సనాలిటీలో ముఖ్యమైన విషయమా మీరు ప్లాస్టిక్ దుబ్బంతో తలుదోకుంటారా చెక్క దుబ్బంతో తలుదోకుంటారా నేను కావాలను రెండు సౌకభార ప్రశ్నలు అడిగాను గాని నా అభిప్రాయం ఏంటంటే పర్సనాలిటీ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ మీన్స్ ఇట్ ఎక్స్క్లూడ్స్ నథింగ్ మీకు అర్థమైందా పర్సనాలిటీ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ ఈ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అన్న తర్వాత ఇంక వాట్ ఇస్ ఇట్ ఎక్స్క్లూడ్ నథింగ్ మీకు లాజికల్ గా అర్థమైపోయింది కదా పర్సనాలిటీ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అని అంటున్నారు సార్ అది మరి ఎలా డిఫైన్ చేస్తాడు దాన్ని మీరు ఏదన్నా చెప్పండి ఏది మనం ఎక్స్క్లూడ్ చేయాలో పర్సనాలిటీ నుంచి చెడు ఆలోచనలు ఎక్స్క్లూడ్ చేయాలి అసలు చెడు అనేటువంటిది ఈ వ్యక్తిగతమైనటువంటి సాపేక్షమైన విషయం ఆలోచనని ఎక్స్క్లూడ్ చేయమని కదా మీకు చెడైనది ఇంకొకరికి మంచి కదా మన తెలుగులో సామెత ఉంటుంది అవునా కరవం కప్పకోపం విడవమంటే పాము కోపం అని అవునా మనిషి దృష్టి ఆలోచించినప్పుడు మంచి చెడు అని నిర్ణయం చేస్తారు మీరు కదా కప్పకి పాముకి ఒకే ఆలోచన వర్తిస్తుందా అక్కడ వర్తించాలి కదా అంటే మరి ఏది చెడు ఏం మంచి మీకు అర్థమంతా దాక్కుంటున్నా విమర్శించటం నా ఊరికి ప్రయత్నం చేయండి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కాంటెక్చువల్ కంటెక్చువల్ అవుతుంది కదా సో ఇప్పుడు మన ప్రశ్న ఏంటి వాట్ డస్ ఇట్ ఎక్స్ క్రూడ్ ఇప్పుడు ఉదాహరణకి నేను వైట్ షర్ట్ కాకుండా ఓ కలర్ షర్ట్ తీసుకోవచ్చు అనుకోండి నా ఉపన్యాసం మీరుండేవాళ్ళు కదా అలా కాకుండా పాత సినిమాలో లాగా నేను గళ్ల నుంగి గళ్ల చొక్కా వేసుకుని ఇక్కడ రెండు మూడు ఘాట్లు పెట్టుకుని పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్ ఇస్తాను అంటే మీరు నువ్వు పర్సనాలిటీ అని అని ఉండేవాడు అనుకుని ఉండేవాళ్ళు కదా అనకపోయినా కనీసం అనుకుని ఉండేవాళ్ళు కదా అంటే పాత్రోచితమైన సందర్భోచితమైన ఆలోచన ఆలోచన వల్ల ప్రవర్తన సో పర్సనాలిటీ ఇంక్లూడ్స్ వాట్ ఎక్స్క్లూడ్స్ వాట్ అన్నప్పుడు మిమ్మల్ని ఆలోచింప చేయడం కోసమే తప్ప మరి ఇంకేవీ కాదు ఇట్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్ సో ఇట్ ఎక్స్క్లూడ్స్ నథింగ్ ఎన్ ఇండివిజువల్స్ పర్సనాలిటీ ఇన్ ఎన్ ఎగ్రిగేట్ కంగ్లామరేషన్ ఆఫ్ the decisions they have made throughout their life and the memory of the experiences to which these decisions led jivitantamu vallu vallakunnatuvanti appati anubhavalanu patti ye nirnayalu chesaro aa nirnaya cheyataniki vallaku ye ye aalochanalu gathanlo ni anubhavalu prodbalam chesayo vaatanni tinibatti vaatu prasthuta manasika sthiti nirnayinchabadi untundi because when do you take a decision ఏదన్నా ఒక నిర్ణయం ఇప్పుడు ఉదాహరణకి నా ఉపన్యాసం తినాలా మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలా లేదు రేపు ఎక్కడ ఉన్న రైలు గురించి ఆలోచించాలా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ ఆరు గంటల క్లాస్ అయిపోయిన తర్వాత హ్యాబిట్స్ పుల్లారెడ్డి స్వీట్ ఏదైనా కొనుక్కుని మన ఊరికి తీసుకెళ్తే పిల్లలు సంతోషిస్తారు తప్పే లేదు పుల్లారెడ్డి స్వీట్ కొనమంటూ తప్పు కాదు సాయంత్రం కొనుక్కోవడము తప్పు కాదు మన ఊరికి తీసుకెళ్లటమూ తప్పు కాదు తన ఇక్కడ పాయింట్ ఏంటి క్లాస్లో ఉన్నప్పుడు మైండ్ బాడీ ప్రజెంట్ మైండ్ ప్రజెంట్ అని ఇక్కడ ఉన్న దాని లాభం మొత్తం మనం గ్రహించి ఆరు గంటల తర్వాత వెళ్ళి తెచ్చుకుందాం స్వీట్లు ఎవరొద్దన్నారు కానీ క్లాస్ లో ఉన్నప్పుడు స్వీట్ల గురించి ఆలోచించడం స్వీట్లు కొనటానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు ఆయన నేనంతా ఏ స్వీట్లు బరాది కిలోనా రెండు కిలో దాని గురించి ఆలోచిస్తూ అని మీరు అన్నారనుకోండి అప్పుడు ఏమవుతోంది we got told to learn more the decision that you are taking whether to listen to me now with concentration or not why do you want to listen what purpose how does it help you now and how does it help you later how you are going to become probably a person capable of handling this topic better for the students and for the generation of students మీకు ఇంకో ఇరవై ఏళ్ల సర్వీస్ కనుక ఉన్నట్టయితే పాటు ఇరవై తరాల వాళ్లకి మీరు చెప్పబోయే పాట మీద ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉన్నటువంటి అంశం అవుతుంది దీనిపై ఇప్పటి మీ మనస్థితిపై ఆధారపడి ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి దే ఆర్ ఇన్హరింట్ న్యాచురల్ జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూట్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ తల్లిదండ్రులు పొట్టిగా ఉన్నారనుకోండి మీరు సాధారణంగా పొట్టిగానే పుడతారు తల్లిదండ్రులు మంచి ఆజానుభావులు అనుకోండి మీరు ఆజానుభావులు అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ కొటేరు మంచి మొక్కు ఉందనుకోండి మీకు మంచి మొక్కు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ల దగ్గర కొంచెం నడ్డి ముక్కుందనుకోండి మీకు నడ్డి మొక్కు వస్తుంది కొన్ని ఇన్హరెంట్ కొన్ని న్యాచురల్ కొన్ని జెనెటిక్ కొన్ని ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఎక్వైర్డ్ ఉదాహరణకు చక్కని వాతావరణంలో పెరిగారు అనుకోండి మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి పనులు మీకు సహజంగా అలవాటు మీరు పెరిగిన పరిస్థితులు అంతగా మంచిగా లేవని అనుకోండి ఆ మాటలు అలవాట్లు ఆ పద్దతులు మీకు అలవాటు అయిపోతాయి సో ఇన్ని మల్టిపుల్ కాజెషన్ అంటే ఇన్ని అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల వల్ల ఇప్పుడు నేను ఇంకొక ఇంచీ పొడుగ్గా ఉంటే బాగుండు అని నేను చిన్నప్పటి నుంచి అనుకుంటాను నేను ఫైవ్ సిక్స్ ఉన్నా నాదేం తక్కువ హైట్ కాదు నన్ను చూసి ఎవడు పొట్టాడని చెప్పని అనడు నీకు అర్థమైంది కదా కానీ ఇంకొక ఇంచీ పొడుగుంటే బావుడు ఇంకోటి నేను తెల్లగా ఉంటే బాగుండు మీకు అర్థమవుతుందా కోరికలు వేరు కాని అది తలుచుకుంటూ జీవితాంతం కూలిపోయి బతకడం కన్నా అది నా చేతిలో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పరిష్కరి వరిగోడు తప్పని బతికేయడం మంచిది కాదు అది మెచ్యూరిటీ అవుతుంది అది ఆలోచన అవుతుంది ఆలోచన సంస్కారాన్ని కలిగిస్తుంది ఆ సంస్కారాన్ని కలిగించేది విద్య అవుతుంది పర్సనాలిటీ ఆల్సో కలర్స్ అవర్ వాల్యూస్ బిలీవ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ మన విలువలే మన నమ్మకాలేమిటి మన ప్రయత్నాలేమిటి మనం ఎలా ప్రవర్తిస్తామనేటువంటి వాటి అన్నింటినీ కూడా ఇట్స్ ఎ ప్రోసెస్ ఆఫ్ సోషలైజేషన్ నలుగురితో ఉన్నాం కాబట్టి మీకు చిన్న చెప్తాను సార్ మీరు ఎక్కడ ఏ ఊళ్ళో పనిచేస్తున్నారు ఇప్పుడు ప్రపంచంలో మీరు ఒక్కరే ఉన్నారు సార్ భయపడకండి మీరొక్కరే ఉన్నారు ఎవరు లేరు ఎవరు లేదు మీరు అర్థమంది కోవి నయ్యే మీరు ఒక్కరే ఉన్నారు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీకు అవసరమా అవసరం లేదు అనుకుంటా అంత నీరే కాదన్న కొత్త మీరేనండి నేను కాదని అనలేదు మీరు ఒక్కరే ఉన్నప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అవసరమా గురించి మాట్లాడతాను ఆయన జీవితం ఆయన నిర్ణయిస్తాడు మీరు వద్దు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు గానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే సోషల్ మ్యాన్ ఇస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సోషల్ బీయింగ్ సంఘ జీవి నలుగురితో జీవించాలి నలుగురితో జీవించినందువల్ల నీ ఆలోచనలు ప్రభావితం లు నలుగురిని ప్రభావితం చేస్తాయి ఈ కాంటెక్ట్ అర్థమైందా మీకు ఇప్పుడు ఒక్కరు పుట్టిన వెంటనే ఒంటరిగా మనం పెరగలేదు అమ్మ నాన్న తల్లి కుటుంబం సమాజం స్నేహితులు చదువుకున్నాము కాలేజీ యూనివర్సిటీ ఉద్యోగం వ్యవహారాలు ఇవన్నీ పెరిగాము మళ్లీ ఈ జీవితం ఈ సమాజంలోనే జీవిస్తున్నాం మనం మనం చదువుకున్నది ఒక ఊళ్ళో ఉద్యోగం ఇంకో ఊళ్ళో ప్రమోషన్ వస్తే ఇంకో ఊళ్ళో అది వేరే విషయం బట్ వ్యూ ఆర్ ఇన్ దిస్ పర్టికులర్ సొసైటీ కదా సో యు ఆర్ ఇంటరాక్టింగ్ యు ఆర్ లెర్నింగ్ యూఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇట్ ఈస్ బ్యూచువల్లీ ఇంటరాక్టివ్ ప్రాసెస్ అయిన విషయం మనకు తెలుసు అందుకని పర్సనాలిటీ డెవలప్మెంట్ అవసరం అలా కాకుండా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎవరికి వాళ్ళు ఒక్కొక్కరిగా విడివిడిగా పెరుగుతున్నాం అనుకోండి పరిచయం ఎందుకు అసలు నా మాట తిరుగు నేను ఎవరున్నారు ఇంకొకరు ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఇప్పుడు నేను చదువుకోవాలి ఎందుకు మర్యాదగా ఉండటం కోసం అని ఎవరు లేడు ఎందుకు అందుకో అర్థమవుతుంది కదా వైష్ణ్యో నువక్కడే ఉన్నావు ఇంకొకరు లేరు నువ్వు మరి చేసుకోండి మీరు ఇంకొకరుంటే సరే వాడికన్నా నే పొడుకు నాకన్నా పొట్టి కంపారిజను కాంపిటీషను అట్రాక్షన్ ఎవరు లేరు మీరు ఒక్కరే ఉన్నారు ఆలోచన కావాలి అని నేను చెప్పడం లేదయ్యా నేను చెప్తున్నదల్ల మీకు ఏదైతే లోపల ఇలా చదువుకోవాలి బాగుండాలి చేయాలి ఆకట్టుకోవాలి ఆకర్షించాలి పది మంది నా గురించి మంచి చెప్పాలనేటువంటి ఆలోచనలు ఉంటాయో ఇవన్నీ కూడా ఇతరులు కూడా సమాజంలో ఉన్నందువల్ల ఏర్పడుతున్నటువంటి భావనలు ఎవ్వరూ లేనప్పుడు ఒక్కరే ఉన్నప్పుడు ఇవన్నీ అనవసరం అవుతాయి డోంట్ కోర్ట్ మీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బట్టలు వేసుకోవాలని కూడా మీకు ఎందుకు అనిపిస్తుంది మీరు అర్థం చేసుకోండి మీకు అర్థమైందా నేను చెప్పింది ఏ ప్రతిదీ ఎందుకంటే ఇప్పుడు ఏ ఉంటే ఎవడు చూస్తుంటే ఎవడు చూడడు ఎందుకు తల చూడకు మీకు అర్థమైందా మీరు సమస్య అర్థమైంది కాబట్టి నేను వివరాల్లోకి పోను యువర్ పర్సనాలిటీ ఈజ్ యువర్ హోల్ క్యారెక్టర్ అండ్ నేచర్ డిక్షనరీలో కనుక మీరు వెతికినట్లయితే చిన్న డిక్షనరీ గాని పెద్ద డిక్షనరీ గాని ఏదైనా సరే క్యారెక్టర్ అండ్ నేచర్ అన్న రెండు పదాలను వాడుకుంటారు నిజానికి మనం మామూలుగా పర్సనాలిటీ అంటే క్యారెక్టర్ దాని సంబంధం ఏంటి పదివేరు ఇదివేరు అనుకున్నాం ఎందుకంటే మన ఝాస ఎప్పుడు కూడా పర్సనాలిటీ అన్నప్పుడు ఫిజికల్ డైమెన్షన్ మీద మనకు ఎక్కువ అట్రాక్షన్ सिनेट अमिताचन गोम पर्सनलिटी आना चीर व्यवहार के चूसे उ अलांट व्यक्ति पर आइए बैठिए आप कैसे हैं कंफर्टेबुल हैं आपताजी के साथ आए हैं क्या अगर एक करोड़ रूपये आपको मिला तो आप क्या करेंगे इस करोड़ रूपये से మేకింగ్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్ మాట తీరు వ్యవహారం సో అది పర్సనాలిటీ మనం అనుకున్నాం ఓ యాభై రూపాయల సూట్ వేసుకుని త్రీ పీస్ సూట్ వేసుకుని స్టై కట్టుకుని మంచి షూ కట్టుకుని చక్కగా షేవ్ చేసుకుని ఇవాళ నాకు ఆరోగ్యం కులాసా షేవ్ చేసుకోలేదు వేరే విషయం అవునా కళ్ల చక్కగా పెట్టుకుని టిక్ టాక్ గా వచ్చేసేసి హా అని అన్నట్టే అబ్బా అది కదా పర్సనాలిటీ మీరేమనుకోకపోతే పదహారు పద్దెనిమిది ఏళ్ల వయస్సులో మనం ఉన్నప్పుడు మీరు నేను ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి సినిమాలో ఛాన్స్ ఉందంటే ఏమనుకునేవాడు ఎగిరి గంతేసేవాళ్ళు కింద పడతారు అప్పుడు గంతేయకూడదు ఎగరాలంతే కింద పడకుండా ఏం చేస్తాం పడతాము ఎందుకంటున్నా నేనిది ఆ వయస్సులో డిజైర్ ఏమిటది టు బి నో టు ఎవరి టు బి సీన్ బై ఎవ్రీ టు బి అట్రాక్ట్ టు అట్రాక్ట్ ఎవ్రీ అందరూ నన్ను చూడాలి నాపై దృష్టి నిలపాలి నా తెలివితేటల్ని నా అందాన్ని నా ఆకారాన్ని నా యొక్క నటనా సామర్థ్యాన్ని అందరూ మెచ్చుకోవాలి అబ్బా నువ్వు కదా టాప్ లో ఉన్నావు ఇంకెవడు లేడు అని అనిపించుకోవాలనేటువంటి ఒక తత్వం మనలో మిగిలి ఉంటుంది రగిలి ఉంటుంది రగులుకుంటూ ఉంటుంది ఒక వయస్సు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎవరినైనా మీకు సినిమాలో ఛాన్స్ వస్తారా సార్ డెట్లీ ఉంది కోరిక నేనేమో అనలేదు నేనేమన్నానే తప్పని నేను ఇప్పుడేమో తప్పని చెప్పానండి నేను రానన్నానే ఇప్పుడు మధ్యం ఇప్పుడు నా ప్రశ్న ఏంటో అర్థం చేసుకోండి ఇప్పుడు పదహారు పద్దెనిమిది ఏళ్ల వయస్సులో అందరూ సహజంగా కోరుకునేటువంటిది అని నేను చెప్తూ ఆ తర్వాత తర్వాత తర్వాత ఒక పరిణతి వచ్చి ఒక వ్యక్తి కనుక ప్రపోజ్ చేస్తే ఏము తినాలో నా దగ్గర డబ్బు ఉంది కదా ఆ డబ్బును ముంచు కోసం వీడు ఐడియా వేస్తున్నట్టున్నాడు అనేటువంటి ఒక డిస్క్రిమినేషన్ క్వశ్చనింగ్ ఎబిలిటీ స్టార్ట్ అయ్యి సార్ నవ్వులాటగా ఉందా పనికి వస్తానండి అన్నీ చెప్పేస్తాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను డోంట్ గోట్ మీ ఔట్ ఆఫ్ కాంటెక్స్ ఎందుకు చెప్పాను లిమిటెడ్ పర్పస్ సో క్యారెక్టర్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ది క్వాలిటీస్ యూ హ్యావ్ దట్ కంబైన్ టు ఫార్మ్ యువర్ పర్సనాలిటీ సో పర్సనాలిటీ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు క్వాలిటీస్ వి లక్షణాలు प्रत्येक नैपुण प्रकृति तत्वर अनेक दी वे यु इंटराक्ट वि थिंग अं सर्कमस्टस्पे मनो वस्तु विविध सदर्भाली व्यवहार नीय तत्वा बैठपर नी क्वालिटीपरू अदे पर्सनली अ ఇప్పుడు ఉదాహరణకి నేను నడుస్తూ నడుస్తూ ఏదో ఈయన కాల్ తగిలేదని చెప్పని అనుకుందాం ఐఎమ్ సారీ అన్నా సారీ అంటారు ఆయన మీరు కూడా కాల్ దగ్గరని పొరపాటున సారీ అన్నాడు చాలా మర్యాదగా ప్రవర్తించాడనేటువంటి ఎక్స్ప్లెనేషన్ మీరు ఇస్తారు కదా ఇట్లా నడుస్తూ నడుస్తూ వాటర్ బాటిల్ తగిలేని అనుకుంటా వ్యక్తిగాడు వాటర్ బాటిల్ కదా నేనేం చేస్తాను ఊంగి ఐఎమ్ సారీ అని ఆ వాటర్ బాటిల్ పక్కన పెడతాను ప్రాణం లేని వస్తువు అయినా కూడా చూడంతో మర్యాదగా తగినప్పుడు సారీ చెప్పాడు అని అంటాను నేను మీరు అనుకుంటారు కదా తగినప్పుడు ఏంటో అడ్డం పెట్టినా వాటర్ బాటిల్ పక్కది మీరందరూ ఏంది వాటర్ బాటిల్స్ అడ్ల పెట్టి పక్కది మీకు అర్థమవుతోందా వాట్ విల్ మీ యోర్ ఇంటర్ప్రిటేషన్ రూడ్ క్రూడ్ గా మన వాటర్ బాటిల్ మనం పక్కన పెట్టుకుంటే ఈయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మధ్యలో ఇంత జాగా ఉన్నప్పుడు నడవాలి గాని వాటర్ బాటిల్ తగులుతాడు సారీ చెప్పడు కాగే మర్చినాగుతుంది మీరు మీకు అర్థమవుతుందా దట్ సౌ యూ విల్ బి ఇంటర్ప్రిటింగ్ ఇట్ సో ప్రాణమున్న వ్యక్తులతో ప్రాణం లేని వస్తువులతో వివిధ సందర్భాలలో ఇప్పుడు మీరందరూ ఉన్న ఒక నిమిషం అడగండి చెప్తా మీరందరూ నన్ను చూస్తున్నందుకు నేను చాలా మంచి మాట మంచి మనసు మంచి తీరు మంచి నవ్వు మంచి ప్రవర్తన ఎవరు లేనప్పుడు వెల వేషాలు వేస్తారని అనుకోండి ఎవరు చూడటం లేదని చెప్పి కదా మరి అదేంటది అంటే కన్సిస్టెంట్ బిహేవియర్ పది మంది చూస్తున్నా చూడకపోయినా ఒకే ప్రవర్తన తెలిసిన ఊళ్ళో తెలియని ఊళ్ళో ఒకే ప్రవర్తన నన్ను గుర్తుపట్టే చోట గుర్తుపట్టని చోట ఒకే ప్రవర్తన అంటే స్వీయ క్రమశిక్షణ ఇది మంచిది కాబట్టి నేను చేస్తాను ఇది మంచిది కాదు కాబట్టి నేను చెయ్యను ఈ ఊళ్ళో అయినా ఏ ఊళ్ళో అయినా సరే ఇదే నా మనస్తత్వం అని ఎప్పుడైతే నేను ఒక తత్వాన్ని అలవరచుకుంటానో అది నా వ్యక్తిత్వం అవుతుంది అడగండి సార్ వస్తుంది అంటే అట్లా అంటున్నారా అందులో ప్రాణవాయువు ఉంది కాబట్టి సార్ ఇప్పుడు అందుకే బ్యాగ్ ఉన్నది సార్ బ్యాగ్ వాల్యూబుల్ రైట్ ఇప్పుడు ఆ డస్టర్ ఉంది డస్టర్ ఇక్కడ ఎవరో పట్టారు నేను డస్టర్ ఎవ్రీంగ్ కదా కదా విలువలేదా ఉందా ప్రపంచంలో లేదు కదా పరోక్షంగా అన్నింటినీ గౌరవించు అని అర్థం నేను చెప్పదన్న పాయింట్ అది ఇప్పుడు వాటర్ బాటిల్ బ్యాగ్ అన్నది పాయింట్ కాదు ఆర్థిక కూడా కాదు ఇంకో చిన్న విషయం చెప్తా ఆధ్యాత్మిక తత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని అనుకుంటూ సర్వే సర్వత్రా భగవత్ తత్వము వ్యాపించి ఉన్నది అని అన్ని మతాలు చెప్తున్నాయి అందువల్ల ప్రతి అణువులోనూ దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ప్రతి అణువును గౌరవించు అప్పుడు వాటర్ బాటిల్ వస్తోంది బ్యాగ్ వస్తోంది డస్టర్ వస్తోంది చీపులు కట్ట కూడా వస్తోంది మా చిన్నప్పుడైతే నడుస్తూ నడుస్తూ చీపులు కట్ట కన్నా కాలు తగిలితే ఆగు కళ్ళగదుకో అనేవాడు చీపురు కట్టను కళ్ళగద్దుకోవటం ఏంటండి మీకు అర్థమైందా చీపురు కట్టను కళ్ళగద్దుకోవటం ఏంటండి నిజానికి క్లీన్ చేస్తాం కదా మనం ఇల్లు ఊడుస్తాం కదా అవునా చీపురు కట్టను కళ్ళగద్దుకోవడం ఏంటి అంటే అక్కడ చీబు కట్టను కాదు స్పిరిట్ బిహైండ్ ఇట్ ఇ క్లీన్ చేయటానికి వాడబడుతున్నటువంటి ఒక లైఫ్లెస్ ఇన్స్ట్రుమెంట్ అనే దుర్మార్గపు భావన నీ మనసులోంచి తీసేశాయి ఆ చీపురు గట్ట కనుక లేకపోతే ఎంత అశుభ్రత ఉంటుంది దానివల్ల ఎన్ని రోగాలు వస్తాయనేటువంటిది గనక ఆలోచిస్తే చీపురు కట్టను కూడా గౌరవించవలసిన సంస్కారం నీలో మేల్కొనకబడవలే దానివల్ల భవిష్యత్తులో ఇతరులతో వ్యవహరించే తీరు వస్తువులతో వ్యవహరించే తీరులో మార్పు వస్తుంది అది అందులో చింతన అది మనకు అర్థం కాకుండా ఏం కలిసారండి చీపురు కట్టకు దండం పెడతారు వీళ్ళు నీకు అర్థమవుతుందా ఇంట్లో అప్పట్లో బియ్యం చాత అంటారు కదమ్మా తెలుసు ఎంత చాట అది కాదు మహమ్మద్ అలీగా అలీగ చాట కాదు చెరిగే చాట ఆ చెరిగే చాటలో సాధారణంగా బియ్యము ఉప్పులో పప్పులో ఏదో చెరుగుతాను కదా ఒకసారి అద్దం పెడతారు పిల్లలు పరిగెత్తు ఉంటారు కాలు తగులుతుంది ఇప్పుడు కత్తిపీట కాలు తగలకుండా జాగ్రత్త ఎందుకంటే కాలు కోసుకుపోతుంది కాబట్టి చీపురికి చాటకి కాలు తగిలితేమవుతుంది ఏం కాదు బట్ నో రే అన్నం తింటాం మనం అందులో వడ్లు లేకపోతే బియ్యం అంటే ఒక కల్చర్ యొక్క డెప్త్ ఎక్కడ ఉందో నేను అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక ఫుట్బాల్ ఆటలో ఫుట్బాల్ ని తన్నక తప్పదు అందులో భగవత్ స్వరూపం ఉంది అని దూరం ఉంటే నువ్వు ఆట ఆడకు బయట నుండి చూడు ఫుట్బాల్ మీద ఫుట్బాల్ లో దివ్యత్వం ఉంది లేదని కానీ బట్ దట్ ఈకింగ్ యూ హ్యావ్ టు కీక్ ఇఫ్ యూ వాంట్ టు విన్ ది గేమ్ అదర్వైజ్ స్టే ఔట్ సైడ్ అండ్ దెన్ అబ్జర్వ్ దిస్ గేమ్ అదర్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ సో వెన్ ఇప్పుడు కొందరు తప్పులు చేస్తుంటారు కోర్టు వాళ్లకు శిక్ష విధిస్తూ ఉంటుంది కదా కొందరిని ప్రత్యేకంగా వాళ్ళు పిలిచి వాళ్ళకు ఉరి శిక్ష వేస్తారు కొందరు ఉరిదీసే వాళ్ళు కదా ఉరిదీయటం మరి మంచిదా చెడ్డదా ఇంకొక ప్రాణిని నువ్వు ప్రాణం ఏది నువ్వు వాడి మెడకు తాడు తగిలించటం ఆ తాడు కురిస్తే వాడు చనిపోవటం అనేటువంటిది మంచిదా చెడ్డదా నీకు అర్థమవుతుందా అమ్మో చెప్పడం సమాధానం కష్టం సార్ పాయింట్ ఏమిటి ఇక్కడ నేను కోపంతో ఆ వ్యక్తిని చేయటం లేదు ఈ సమాజం నిర్మించుకున్న ఒక చట్టం ప్రకారం ఒక న్యాయ వ్యవస్థ ఆ వ్యక్తి చేసిన తప్పును దృష్టిలో పెట్టుకుని వాడికి శిక్ష అమలు చేసే బాధ్యత నా పెట్టింది నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను ఇందులో తప్పొప్పులు నాకు అంటవు నీకు అర్థమైందా ఈస్ క్లీన్ కాన్షియస్ ఈజ్ క్లీన్ నీ చెప్పేది అది మంచి చెడు అనేది మీరు అడిగినప్పుడు చెప్పానే ఏది తప్పు ఒప్పు అనేటువంటిది సందర్భాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు టైం చాలండి వచ్చిన గొడవ ఏమో మీకు ఇచ్చేసిపోతా కదా మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి యుద్దంలో వంద మంది నరికేశాడండి ఒకడు షూట్ చేశాడు ఖర్చు పెట్టి నరికాడు మహావీరుడు మనం కదా వాడే ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పక్కన ఏదో వెదవ మాట అన్నాడని వాడిని పొడి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతాం మనం తేడా తెలిసిందా మీకు దేశభక్తితో దేశానికి అపకారం చేస్తున్నటువంటి వ్యక్తులపై నువ్వు దాడి చేసి మిగిలినవాడు తొంభై మందిని ఈయన ఎనబై మందిని చంపగా నేను నూరు మందిని చంపితే పరమవీర చక్రం నాకు ఇస్తున్నావే అక్కడ నీవు చేసినటువంటి హత్యలకు గౌరవము గుర్తింపు తిరిగి వచ్చిన తర్వాత నేను పక్కవాడేదో వెంటన్నాడని చెప్పి వాడు నేను పొడి చేస్తే ఇదే ప్రభుత్వం నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టి నేను హత్య చేస్తే నన్ను ఊరి తీస్తుంది నూరు మందిని చంపినప్పుడు మెచ్చుకున్నావా నువ్వు ఏదో ఒక్కడిని చంపితే మాఫ్ చేయరాదు సారీ ఆ సెట్ ఆఫ్ వేరు ఈ సెట్ ఆఫ్ వేరు ఇది వివేకమండి ఎబిలిటీ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ మంచి చెడు వాస్తవము అవాస్తవము ఏది పాటించవలసినది ఏది పాటించకూడనిది అనేటువంటి స్పష్టత తెలుసుకోవడం గురించి మనం అర్థం చేసుకోవాలి ఇఫ్ యు ఆర్ ఆల్ అలౌండ్ డూ యు నీడ్ టు వరీ అబౌట్ డెవలపింగ్ యువర్ పర్సనాలిటీ అడిగిన ప్రశ్న మీరు ఒక్కరే కనుకున్నట్టు మొత్తం మీకు డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అనేటువంటి విషయము లేక అవసరము నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ మాగ్నెటిక్ పవర్ విచ్ అట్రాక్ట్స్ పీపుల్స్ టువర్డ్స్ హిమ్ పొద్దున లేవడంతోనే స్నానం చేయాలి సబ్బెట్టి మొహం కడుక్కోవాలి తలదూకోవాలి అద్దంలో ఒకసారి ఇలా ఇలా చూసి ఇతరులు మన కళ్ళతో వాళ్ల కళ్ళతో మనని ఎలా చూస్తారో గ్రహించి అలా మనం సిద్దమై తయారై బయటకు రావాలి సహజమేగా ఎవరు లేనప్పుడు అవసరం లేదుగా ఇంతమంది చూస్తున్నారన్న ధ్యాస ఉన్నందువల్లే కదా ఇది నీకు అవసరమవుతోంది అంటే అర్థమేమిటి ఇక్కడ మెనీఏ టైం వీల్ లీవ్ ఫర్ అదర్స్ పాయింట్ అర్థమైందా మీకు రెండో డైమెన్షన్ ఏమిటంటే ఇక్కడ మనిషిలో ఒక సహజమైనటువంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఐ వుడ్ లైక్ టు బి లైఫ్ మీరందరూ నేనంటే మంచివాణ్ణని అనుకుంటే ముఖ్యంగా నాతో చెప్తే అబ్బో అబ్బో అబ్బో నేను ఎక్కవలసిన మునగ చెట్టు ఇంకా పెరుగుతూ ఉంటుంది నాకు ఆనందంగా ఉంటుంది do you like to be liked or disliked do you like to be liked the rath samathona ne cheppedi is there anyone who wants to be disliked probably we have never asked it an answered questions of this type guruhanu ko diploma college lo nalugu lecturers unnaru anukunta o department లేదు అందరూ కలిసి మొత్తం పదహారు మంది లెక్చరర్ ఉన్నారు ఆ పదహారు మంది లెక్చర్ లో మోస్ట్ పాపులర్ లెక్చరర్ అనిపించుకోవాలని ఉంటుందా ఈ పదహారు మందిలో వీళ్ళు తీసేయండి సార్ అని అనిపించుకుందామని మీకు మోస్ట్ పాపులర్ అనిపించుకోవాలి మన డిపార్ట్మెంట్ కాని మీరు కామర్స్ లెక్చరర్ వెళ్తూ ఉన్నప్పుడు ఏది మన ఏ పాలిటిక్స్ స్టూడెంట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రెన్స్ గుడ్ మార్నింగ్ సార్ అంటే ఎంత గర్వంగా ఉంటుంది మనం పాఠం చెప్తున్న పిల్లల యొక్క స్నేహితులు కూడా మనల్ని గౌరవిస్తున్నప్పుడు మన పిల్లలు ఎట్లా సాధారణంగా గౌరవిస్తారు వాళ్ళు కూడా గౌరవిస్తున్నప్పుడు మనకు ఆనందంగా ఉండాలి మన పిల్లలే మనకు దండం పెట్టరు అనుకోండి మన వీటి వస్తుంటే వాడు అడ్డుపోతాడు అప్పుడు ఎలా ఉంటుంది మనకి అరే నా బరువు ఎవరు పట్టించుకోవటం లేదు నన్ను ఎవరు ఆలోచించటం అని మనం అనుకుంటాం సో యూ వాంట్ బి వాంటెడ్ నాట్ అన్వాంటెడ్ ఈ వాంటెడ్ లక్షణం పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక ఇంపార్టెంట్ లక్షణం అండి హెల్ప్స్ యూ గెయిన్ రికగ్నిషన్ అండ్ యాక్సెప్టెన్స్ గుర్తింపు అంగీకారము ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు ఉదాహరణకు నాలుగైదు సీట్లు ఖాళీ ఉన్నాయి మీ స్టూడెంట్స్ అక్కడ సినిమాకు వచ్చారని అనుకోండి మీరు రాదు గారు వాళ్ళు ఏచి సార్ ante ela untundi kujara pothadu ayya yeah golden seat kim khali unnai it's not the question of seats respect respect the condition acceptance affection generally implies to all that is unique about an individual the characteristics that make one stand out in a crowd 101 వేలల్లో ఒకటి కొట్టల్లో ఒకటిొక్కడు అలాంటి వాడు కావాలని అనిపిస్తుంది మనకి సం టోటల్ ఆఫ్ ways in which an individual reacts and interacts with others స్పందన ప్రతిస్పందన చర్య ప్రతిచర్య అలా ఉంటాయి దాని మీద ఆధారపడి ఉంటుంది జనరల్లీ డిఫైన్డ్ యాజ్ ది డీప్లీ ఇంగ్రేయిండ్ అండ్ రిలేటివలీ ఎండ్యూరింగ్ ప్యాటర్న్ ఆఫ్ థాట్ ఫీలింగ్ అండ్ బిహేవియర్ ఆలోచనలు ఎలా ఉంటాయి ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ల భావాలు ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి అవన్నీ కలిస్తేనే పర్సనాలిటీ అవుతుంది సమ్ టోటల్ ఆఫ్ ఇండివిజువల్ సైకలాజికల్ ట్రేట్స్ మానసిక స్థితులు క్యారెక్టరిస్టిక్స్ మోటివ్స్ హ్యాబిట్స్ యాటిట్యూడ్స్ బిలీఫ్స్ అండ్ ఔట్లు వై డెవలప్ పర్సనాలిటీ బికాస్ దాట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇట్ డెవలప్స్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ లైఫ్ ఒక సకారాత్మక భావన మనస్సులో అభివృద్ది చెందుతుంది కావండి ఈ దేశం ఎలా అవుతోంది ఏమన్నా చేద్దాం చెప్పండి సరే ఏం చేద్దాం అంటే పాజిటివ్ యాడ్చు నీకెందుకు దేశం చేస్తే నువ్వు ఒక్కడవేమన్నా బాగు చేస్తావా మనిద్దరం కలిస్తే అవుతుందా ఏమవ్వదు బేఫికరు నువ్వు నెగిటివ్ యాడ్ ఏదన్నా మంచి ఉంటే చేద్దామనుకోవటం పాజిటివ్ అవుతుంది పట్టించుకోరు నాకు అనవసరం అసలు నిన్ను కూడా ఎందుకు ఎందుకు పనిచేస్తున్నావు నువ్వు కూడా మానేసేవనటం నెగిటివ్ అవుతుంది it helps you to inculcate positive qualities like punctuality samaya palana flexibility willingness to learn friendly nature eagerness to help others and so on ilanti lakshanalu meelo develop avthayi a spine is a cow that sets everything straight enta karideena dustulu ragalu veskuna చిరునవ్వు లేకపోతే నీ అందం అసంపూర్ణమనేటువంటి నిర్వచనం ఒకటి ఉంది అంటే కీప్ స్మైలింగ్ ఆల్వేస్ అని చెప్పని అర్థం స్మైలింగ్ ఈజ్ ది మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ భావ నైపుణ్యాలు అభివృద్ది పరచుకోవడానికి అది ఉపయోగపడుతుంది ఎందుకు అసలు నిజానికి ఇక్కడ బ్లాంక్ ఉందనుకోండి నేను చెప్పేదంటే ఏముండదు చెప్పగలననుకోండి ఇక్కడ ఉన్నది మంచిదై ఉండాలనే ధాస నాకు తెలుస్తుంది ఇక్కడ ఉండేది మంచిదై ఉండాలి నేను సేకరించుకోవాలి దాన్ని బాగా చెప్పాలి చెప్పినప్పుడు ఇతరులు వినాలి వినిది మెచ్చుకోవాలి వాళ్ళు దాన్ని వాడుకోవాలి నన్ను కోర్టు చేయాలనేటువంటి ఒక తపన ఒక తపస్సు ఒక తహత ఏదైతే మనిషిలో ఉంటుందో అది తాను కృషి చేసేందుకు పూనుకునేటట్టు చేస్తుంది అది కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవటం మీద ఆంతర్యపటం ఎఫెక్టివ్ లిజనింగ్ స్కిల్స్ చెవులు రెండు నోరొక్కటి కళ్లు రెండు రెండు కళ్ళకి ఒకే పని రెండు చెవులకు ఒకే పని ఒక్క నోటికి రెండు మూడు పనులు ఉన్నాయి ఎందుకు చేశాడు దేవుడిలా ఇప్పుడు ఉదాహరణకు నోటు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఉన్నాం గొప్పలు అంటూ పోయేలా పెద్ద తేడా ఉండేది ఇచ్చాడు దేవుడు ఇష్టం లేదనుకుంటే కళ్ళు మూసుకుంటాం మనం చెవికి చెవి రెప్పలేవ్వాలా మా అంటే ఓ పావుకిలో బరువు పెరుగుండేవాళ్ళని నేనే అంతే కదా చెవికి ఏమైనా ఇట్లా చెవి రెప్పలు కనుక ఇచ్చుంటే బరువు పెరిగి ఉండేవాళ్ళు పెద్ద కొంపలు అడ్డుకుపోయి కాదు వినదగ నెవరు చెప్పినా చచ్చినట్టు విను విన్న తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో నీ ఇష్టం కానీ ముందు విను ఇష్టం లేనప్పుడు ప్లస్ నిద్రపోవడానికి అవసరమైనప్పుడు కళ్ళు మూసుకోవటానికి కన్నరెప్పలు ఇచ్చారు నోటికి వేరే నోట్ రెప్పలంటూ ఇవల నోరు మూసుకోవడమేం మందు దానికి నోరు తెరిస్తే అర్థవంతమై ఉండాలి కళ్ళని చెవులని ఒక లెవెల్లో పెట్టి మెదడుకు దగ్గరగా పెట్టినందువల్ల ఎయిటీ టు నైన్టీ ఆఫ్ ఆల్ దట్ వీ లెర్న్ ఫ్రమ్ దిస్ వర్డ్ త్రూ అవర్ సైట్ అండ్ త్రూ అవర్ లిసనింగ్ ఎబిలిటీ ఈజ్ క్రిటికల్ ఇన్ డిటర్మైనింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ అవర్ మైండ్ అందుకోసం అని చెప్పి ఆర్ విన్నాక తెలుసుకున్నాక అర్థం చేసుకున్నాక అప్పుడు నోరు విప్పి మాట్లాడు అంతవరకు మాట్లాడమా ఎంత చక్కని డిసిప్లిన్ అండి అది శరీర ఆకృతిలో ఒక అమరిక ఏదైతే ఉందో ఆ అమెరిక యొక్క అందాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు వినాలో ఎంత ఆలోచించి మాట్లాడాలో ఎంత చూసి నేర్చుకోవాలో మన వ్యక్తిత్వం మనకు నేర్పిస్తుంది అనేటువంటి అక్కడ లేదు మనిషిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పర్సనాలిటీ డెవలప్ అయితే ఆత్మవిశ్వాసం లేని వ్యక్తుల్ని వినాలని అనిపించదు మనకి పాఠం చెప్తూ ఉన్నప్పుడు కొత్తలో మొట్టమొదటి రోజున పాఠం చెప్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఎప్పుడు చెప్తాను కొంచెం బెరుగ్గా అనిపిస్తుంది కుర్రాలు కదా వాళ్ళు పదహారేళ్ల పిల్లల వాళ్ళ దగ్గర బెరుకేమిటి తర్వాత సంగతి అడిగానా పదహారేళ్ల పిల్లలు ఎదురుకుండా ఉన్నప్పుడు మీరు చక్కగా చెప్పారా కరెక్ట్ ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే మీరైనా నేనైనా నేను నా మొట్టమొదటి క్లాస్టీన్ సిక్స్టీ వన్ లో చెప్పాను మీరు ఎవరైనా పుట్టారా అప్పుడు మొట్టమొదటి క్లాస్ చెప్పాను నేను ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఖమ్మం జిల్లా వాళ్ళు ఇక్కడ ఎవరు లేరా ఎస్ఆర్ఎన్ బీజిఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఖమ్మం ఆ తర్వాత మూడేళ్లు వరంగల్లో పనిచేశాను ఆ తర్వాత హైదరాబాద్కి ఉస్మాన్ యూనివర్సిటీలో వచ్చేసాను ఇక్కడ ఉన్నా ఎందుకు చెప్తున్నాను నేను ఆనాడు మనం ఉద్యోగంలో చేరిన నాటికి ఓ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది ఒక ఇరవై రెండు ఇరవై మూడేళ్ల వయస్సు ఉంటుంది కూర్చున్న కులవలందరూ పదిహేను ప్లస్ వయస్సులో గాని నాలెడ్జ్ తో కాని దేనిలో గాని పోటీ పడే అవకాశం లేదు అయినా కూడా మనం బాగా ప్రిపేర్ అయ్యాం ప్రిపేర్ అయినప్పటికీ కూడా మనకు కాస్త ఒణుకు భయము గొంతు గాటిగతిగా బాగుంటుంది దాహం ఎందుకది కాన్ఫిడెన్స్ లేక యు గోల్డ్ మెడలిస్ట్ బట్ దర్ ఈ నో గ్యారంటీ దట్ యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఎలక్వెంట్లీ డౌన్ ది లేన్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లేటర్ యు ఆర్ ఎరీ బ్రిలియంట్ స్పీకర్ ఇప్పుడు నిద్రతట్టి లేపి చార్ట్ పీస్ ఇచ్చి ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏమిటో చెప్పమా అంటే మొదలెట్టేస్తారు మీకు అర్థం కదా జాయింట్ ఎంచర్ కన్సల్ట్మెంట్ కి తేడా చెప్పేస్తారు సబ్జెక్ట్ వచ్చు ఇప్పుడు చెప్పారు ఇంత నేర్చుకున్నారు ఇంత అనుభవం ఉంది అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది ఆనాడేమైంది ఇవేమి లేవుగా అందుకని కాన్ఫిడెన్స్ లేదు అంటే అర్థం ఏమిటి కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది కాన్ఫిడెన్స్ లేనప్పుడు ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటే నీకు నీ మీద ఆత్మవిశ్వాసం కలుగుతుంది కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది ప్రభావపేతమైన జీవితం జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది బీ సాఫ్ట్ స్పోకెన్ నిదానంగా ఆత్మీయంగా మర్యాదగా మాట్లాడే సామర్థ్యం పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్తుంది లివ్ యువర్ ఎగో బిహైండ్ నేను ఇందాక మొట్టమొదటే చెప్పాను ఐ వాంట్ హ్యాపీనెస్ అని బుద్ధుడు దగ్గరకు వచ్చినప్పుడు అయ్యంటే ఇగో తీసేయండి వాంటే కోరిక తీసేయండి మీరు మిగిలేదే హ్యాపీనెస్ అని చెప్పాడు ఇవి నేను ఎందుకు స్కిప్ చేస్తున్నానంటే ఇప్పటికే ఐదు ఐదు ఐదు ఐదున్నరకు నేను ముగించాలి కాబట్టి స్కిప్ చేస్తున్నా మిగిలినవి చదివితే మీకు తెలియగా అర్థం అవుతుంది హెల్ప్ అదర్స్ హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ వీలైతే సాయం చేయండి వీలు లేకపోతే అపకారం మాత్రం చేయొద్దు అబద్దాలు చెప్పొద్దు రూమర్స్ ఉన్నవి లేనివి కల్పించి ఇంకొకరి గురించి చెప్పి వాళ్ళ వ్యక్తిత్వాన్ని స్టాప్ చేయొద్దు మనిషికి అపగారం చేయొద్దు ఇది మంచితనము ఈ మంచితనం నీకు మంచి వ్యక్తిత్వం ఉంటే వస్తుంది ఇది అలవాటు చేసుకుంటే నీకు మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది సరే ఇవన్నీ తర్వాత చదువుకోండి టైం లేదు హ్యాజ్ పర్సనాలిటీ ఎనీథింగ్ టు డూ విత్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ జీవితం అంటే ఏమిటండి ఈ వైరు పొడుగు కాస్త తక్కువ ఉన్నందువల్లే అక్కడిదాకా రాలేకపోతున్నా మరి వాళ్ళని మీరు అడుగుతున్నారు సార్ వెనకాలని అడగడం లేదని మీరు అనుకుంటే నేనేం చేయను అందుకని నేను ఎవరో ఒకరి వైఫ్ పాయింట్అవు చేస్తాను వాడు సమాధానం చెప్పాలి అమ్మా లైఫ్ అంటే ఏమిటి సార్ కూర్చొని చెప్పండి ఎవ్వరు నిల్చోద్దు లైఫ్ అంటే ఏమిటని నేను అన్నా లైఫ్ లో ఎలా జీవిస్తారని నేను అడగదా ప్రయాణము బాగుంది ఇంకా చెప్పమ్మా లైఫ్ అంటే ఏంటి సుఖ దుఃఖాల కలయిక ఈ దుఃఖాలు ఎవరు పెట్టిండ్రమ్మా పెట్టిన ఆయనకి ఏం అంత ఆయనకు మా దుఃఖాలు పెట్టే తప్ప ఆయనకు ఆనందంగా ఉండదా దుఃఖాలు ఎందుకు మీరేం అనుకోకపోతే 95% of our troubles and problems are man made and not god made, -made. 95% of our troubles headaches all that is man -made, man made and not god made and when sukha dukha kalaika cheppadam anavaadi ayipoyindi manavedo pustakallo jarigi cheppesthunnam gaani nijanki dukhaalu mana kalichukune mana eesha valla asuya valla asahanam valla korika valla garvam valla tikka valla అమ్మా మీరు చెప్పండి జీవితం అంటే ఏమి తల్లిమ్మా సిలబస్లో లేదా సిలబస్ ఉందా చెప్పండి మరి జీవితం అంటే అమ్మా జీవితం ఆయన ఏదో ప్రయాణం అన్నాడు మీరు ప్రయాణం అంతా కనీసం టూర్ అన్నా జీతం అంటే యుద్ధం అందుకని ఇలా అర్థం చెప్పుకున్నందువల్లే అనాదిగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇంక్లూడింగ్ ఇల్లు మా జీవితం అంటే యుద్ధం అంటే మరి ఇంట్లో యుద్ధం చేయబోతుంది ఆ నిర్వచనాన్ని కాదన్నట్టు అవుతుంది కదా సో వీ మస్ట్ షో అవర్ స్ట్రెంగ్ ఫైటింగ్ ఈవెన్ ఇన్ ఓం అందుకే ఇంత కలిసి అచ్చగలవమన్నారు అందుకని ముందు ఇంట్లో కనుక అత్తలు నూడితే తర్వాత బయట మనం గెలవడానికి ప్రయత్నం చేయవచ్చు అమ్మా నెక్స్ట్ అమ్మా ఏ విమాన ప్రయాణం కాదా ఎద్దుబండి ప్రయాణం కాదా కాలినడకన ప్రయాణం కాదా రైలు ప్రయాణం రైలు రాకముందు మరి అంతమంది జీవించారు కదా వాళ్ళు జీవించినట్టు బస్సు ప్రయాణం అన్ని రకాల ప్రయాణాలు ప్రయాణాలు కాలినడకని కూడా ప్రయాణం చేయొచ్చు కదా బాబు పాయింట్ ఏ అండ్ బిన్ యూఆర్ రీచింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి ఇట్స్ జర్నీ అండ్ వెదర్ యు ఆర్ గోయింగ్ బై వాక్ అదేదో పొరుదండాలు పెట్టిపోతున్నారా నడిచిపోతున్నారా ఎగురుతూ పోతున్నారా గంతులు వేస్తున్నారా మీ ఇష్టం అది కామర్స్ అడిగితే చెప్తాను కానీ ఇలా కాఫిక్స్ మమ్మల్ని అడిగితే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ మీరు సరే బిహైండ్ లాస్ట్ రోడ్ अंदर गरी आंट मं आलोचना चेयर पापु हिटर अब अंदर गरीब आलोच मंजा आलोची खान अगर पुटनपी मरणच चल सपाय पुर्ति मरक्षण चल ఇప్పుడు వాడి పాపం ఏమైనా చేద్దామని అనుకున్నాడు కానీ స్కోప్ లేదు ఇవ్వదో పాపం ఇవ్వలేదు జీవన చక్రము అంటే అది గుండ్రంగా ఉంటుంది దొర్లుతూ ఉంటుంది కిందది పైకి పైకి కిందకి వస్తూ ఉంటుంది కదా అదే అవన్నీ కలిసి రైట్ రైట్ రైట్ అయ్యా మీరు మనుషులు తాగేశారా నెక్స్ట్ అండి పుడి ఇవన్నీ కూడా ఒక వయస్సు ఒక డిగ్రీ ఒక అనుభవము ఇంత డిస్కషను ఇన్ని వెరైటీస్ ఆఫ్ సమాధానాలు వచ్చినందువల్ల వస్తున్నటువంటి ఆలోచన మామూలుగా ఇప్పుడు మీ మీ ఏడేళ్ళో ఎనిమిదేళ్ళో ఉన్న మీ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి నాన్న జీవితం అంటే ఏ విటివంటో చాలా ఉంది అంటారు ఇక్కడ మూడు లైన్ల స్పేస్ ఏ ఉంది ఎక్కువ లేదు క్లుప్తంగా చెప్పంటుంది ఏం చెప్తారో చెప్పండి ఎక్కువ స్పే చెప్పండి అమ్మా టు సర్వైవ్ మన ప్రయత్నం ఏముందే మన ప్రయత్నం ఏముంది సర్వైవ్ వాళ్ళకి ప్రయత్నం చేస్తాం చేతుల్లో ఉందా పుట్టుక నీ చేతిలో లేదు మరణం నీ చేతిలో లేదు మధ్య జీవించడమే నీ చేతిలో ఉంది ఆ జీవించడం ఎలా జీవిస్తున్నావన్నదే జీవితంలో ప్రధానమైన అంశం అందుకే పర్సనాలిటీ డెవలప్మెంట్ అవసరం ఓకే రైట్ లెట్స్ ప్రొసీడ్ మిమ్మల్ని అడిగితే ఆయన సమాధానం వచ్చినందుకు ఆగిపోయానండి చెప్పండి పాఠం జీవితం పాట బాగుంది బాయింట్ ఏమిటంటే ఈ పోరాటం ఎవరు చేశారు నేను అర్థం చేసుకుని మీకు చెప్పడానికి మనం సినిమా సాహిత్యం మీద సెమినార్ అయితే అదే ప్రయత్నం చేద్దాం అందుకే ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ ఎక్స్క్లూస్ నథింగ్ అని చెప్పాను నేను పాట గురించి ప్రశ్నించడానికి ఈ పోరాటం ఎందుకు సార్ నేననేది జీవన చక్రంలో ఇవన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉదాహరణకి నీకు నాకు బహుశా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో వచ్చాం కాబట్టి మనకు ఎవ్రీ రేపెట్లా రాత్రికి ఎట్లా అనేటువంటి ప్రశ్న మనకు ఉండేది అవునా కొందరు పాపం ప్రస్తుతం జైల్లో ఉన్నా వాళ్లకు రేపెట్లా అనేటువంటి ప్రశ్న లేదు బెయిల్ ఎట్లా అనేదే ప్రశ్న అంతే కదా అవునా వాళ్ళకేమిటి పోరాటం నేను చాలా ఒక్క మనం చాలా మంది కొద్ది మంది అలా తేడాల్సి చెప్తే చాలా మంది వ్యక్తిత్వ వికాసం అక్కర్లేదు కొద్ది మందికే కావాలనే నిర్వచనాలు వస్తాయి మనం వ్యక్తి సంఘజీవి ప్రతి వ్యక్తికి వ్యక్తిత్వ వికాసం అవసరము అని ప్రొసీడ్ అవుతున్నాం ఇందులో కులము మతము ప్రాంతము దేశం అనేటువంటి నియమాలు లేవు ఇది మనం అర్థం చేసుకున్నాం కదా అంటే మనం ఇంతవరకు చెప్తూ వచ్చినది సాధారణమైన అందరికీ వర్తించే నియమాలు అది మనం పాయింట్అవుట్ చేస్తున్నది కదా రైట్ ప్రొసీడ్ అవుదామండి మొగ్గలు అందంగా ఉంటాయి కానీ మొగ్గలుగా తుంచేస్తే అవి పువ్వులుగా వికసించవు వికసించిన కాయలు పండ్లు కావు ఆ పండుగ నుంచి విత్తనాలు రావు విత్తనాలు లేనందువల్ల మళ్లీ పునఃసృష్టి జరగదు అందుకని వ్యక్తి వ్యక్తిగా మిగిలిపోకుండా ఒక మొగ్గవలె వికసించవలే కాయ పండు విత్తనం రావాలి ఆ విత్తనం నుంచి మళ్లీ పునఃసృష్టి సృష్టి యొక్క కొనసాగింపు జరగాలనేటువంటిది ఆంతర్యం హ్యావ్ యు ఎవర్ బీన్ చీటెడ్ ఎప్పుడైనా ఎవర చేతనైనా మోసగింపబడ్డావా హ్యావ్ యు ఎవర్ చీటెడ్ అదర్స్ నువ్వేమైనా ఇతరులను ఎప్పుడైనా మోసగించావా హెన్స్ వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ చీటింగ్ అమాయకంగా ఉన్నప్పుడు మనల్ని ఇతరులు మోసగించి ఉండవచ్చు మనకన్నా అమాయకులు దొరికినప్పుడు మనం వాళ్ళని మోసగించి ఉండవచ్చు అసలు ఈ మోసగించడం అనేటువంటి దాని గురించి నీ యొక్క అభిప్రాయం ఏమిటి ఏ విలువల ఆధారంగా మోసం తప్పని నీకున్న తెలివితేటలను ఇతరులను మోసగించటానికి వాడుకోకూడదని నీకున్న తెలివితేటలు ఇతరులు నిన్ను మోసగించడానికి ప్రయత్నం చేస్తే అడ్డుపడటానికి వాడుకోవచ్చని అనేటువంటి స్పృహ వ్యక్తిత్వం అవుతుంది మీకు అర్థమవుతుంది నాకన్నా తెలివి నన్ను మోసం చేశాడండి చాలా బాధపడ్డాను నాకన్నా ఎవరు అమాయకులున్నారా అని వెతుకుతున్నాను దొరికితే నేనంటనే మోసం చేయటానికి సిద్ధం మరి అన్యాయం కదా ఐ షుడ్ నాట్ డూ ఇట్ కదా ఇతరులు నాకు చేసినా తప్పే నేను ఇతరులకు చేసినా తప్పే తప్పు తప్పే తప్పు ఒప్పు కానప్పుడు ఆ తప్పును సమర్థించడం తప్పది అందుకని మనం ఏమర్థం చేసుకోవాలంటే ది బ్యూటిఫుల్ క్రిస్టియన్ కాన్సెప్ట్ డూ అండ్ అదర్స్ అదర్స్ టు డూ అండ్ యూ ఇతరులు నీకు ఏది చేస్తే ఎలా చేస్తే బాగుంటుందని నీకు అనిపిస్తుందో అదే నువ్వు ఇతరులకు చెయ్యి అంటే భారతంలో ఒరులే వివరించిన నరవరూ తన మనం పలాయనము పదము ధర్మ పదములకు అని ఒక పద్యం పొరులు అంటే ఇతరులు ఇతరులు నీకేం చేస్తే బాగుంటుందని అనుకుంటావో ఇతరులు నీకేం చేస్తే బాగుండదు అనుకుంటావో ఇవే పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకోర్లేదు గురువుల దగ్గరికెళ్ళి నేర్చుకోక్కర్లేదు అంటే ఇప్పుడు వ్యక్తిత్వ వికాసంలోని ముఖ్యమైనది ఏమిటి నిన్ను నీవు అర్థం చేసుకుంటే ఇతరులను అర్థం చేసుకున్నట్టు లెక్క ఇతరులతో వ్యవహరించడం తేలికవుతుంది ఇతరులకు ఆమోదయోగ్యమైన పద్దతిలో నిన్ను నువ్వు తీర్చిదిద్దుకుని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో ఇతరులు జీవించడానికి కారణమవుతావో అప్పుడు నీ వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం అవుతుంది నీ వల్ల ఇతరుల ప్రభావానికి గురై వాళ్ళు మంచి వ్యక్తిత్వాన్ని అలవరుచుకుంటారు పాటను చెప్పి పదేళ్ళు అయింది మీరు ప్రతి కొత్త పిల్లలు వస్తుంటారు కాబట్టి మనం మర్చిపోయాం పది సంవత్సరాల తర్వాత మీరు రోడ్డు మీద ఒకవైపు నడుస్తున్నప్పుడు ఇంకోవైపు నుంచి వైద్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు మిటువైపుని వచ్చి నమస్కారం నమస్కారం ఏదో ఎక్కడో చూసినట్టు గుర్తు పదేళ్లలో వాడు లావై ఉంటాడు పొడుదై ఉంటాడు ఏదో అయి ఉంటాడు కాబట్టి మనం గుర్తుపడ్డాం మేడం మేడం మీరు నైన్టీన్ నైన్టీ లో మాకు పాఠం చెప్పారు మేడం అలానా ఏదో గుర్తుకురాదు గుర్తున్నా అంటే మోహటానికి గుర్తున్నామని చెప్తాం మనం మేడం నేనిప్పుడు బ్యాంక్ ఆఫీసర్ని ధారణ సంతోషంగా మనకెమన్నా రూపాయి ఇచ్చారా వాడు కాదు మీరు పాఠం చెప్పారు మీరు నేను గుర్తుంచుకున్నాను నేను వచ్చి మిమ్మల్ని పలకరిస్తున్నాను ఆ విధంగా మీ ఆనందానికి కారణమయ్యాను దట్ ఇట్స్ వార్డ్ ఫర్ ఎస్ పాయింట్ అర్థమైందా మీకు నేను రుణపడు ఉన్నాను మీరు దాన్ని నేను బ్యాంక్ ఆఫీసర్ I'm happy to see you again. What is your thought? As a person is trying to win a competition, like promotions, charts, increments, these are true things around me. When the people are teaching teaching teaching classes, they are verbatim... they are their'理缘 that is true. But in your wind and in our 10 days if this part is Св mesma, when theจee was taught them how the principles are kept. We didn't have that word, నీకు అర్థమవుతుంది అదే దృక్పథం అది కాదు కదా యు కాంట్ ఎనీథింగ్ మాటలు ట్రాన్స్ఫర్ చేసుకో ఏది ఇంతే కదా నేను ఇంతవరకు నా చేత పాఠం చేపించడం మగాడలేడు ఇంతవరకు నా చేత పాఠం చెప్పించడం మగాడలేడు నువ్వెంత కొత్తగా ప్రిన్సిపాల్ అయ్యి వచ్చావు నేను ఇరవై మందిని చూశాను ఉంటారు కొంత మహానుభావులు వాళ్ల గురించి మనం మాట్లాడుకోవటం వెన్ యూ డెవలప్ యువర్ పర్సనాలిటీ యూ బికమ్ మోర్ కేపబుల్ ఆఫ్ ఫైండింగ్ గ్రేటర్ సెల్ఫ్ డైరెక్షన్ మేకింగ్ ఇంటెలిజెంట్ ఛాయిసెస్ బికమింగ్ హ్యాపీయర్ అండ్ మేకింగ్ అదర్స్ ఆల్సో హ్యాపీయర్ వాట్ మోర్ యూ వాంట్ ఏం కావాలి జీవితంలో ీవు ఆనందంగా ఉండటం ఇతరులను ఆనందపరచటం రెండూ కావాలి ఈ రెండు పర్సనాలిటీ డెవలప్మెంట్ వల్ల సాధ్యమవుతున్నాయి మరి సాధ్యమవుతున్నప్పుడు ఆనందించాలి కదా అందుకని కదా ఆ మనం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అవర్ పర్సనాలిటీస్ కంట్రోల్ అవర్ బిహేవియర్ మన ప్రవర్తన మన ఆలోచనలు మన భావాలు మన భావోద్విగ్నతలు మన వైఖరిని మన డెస్టినేస్ట్ డిటర్మైన్ చేస్తారు అందుకని వై నాట్ వీ థింక్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ది డిఫరెన్స్ బై చేంజింగ్ ఫర్ ది బెటర్ అట్లీస్ట్ బై వన్ ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి నుంచి కనీసం ఒక్క వన్ పర్సెంట్ తో కమిట్మెంట్తో మనం మరికింత చక్కగా మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుని మన విద్యార్థుల వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తు వాళ్ళని ప్రోత్సహించి వాళ్లు తద్వారా సమాజం బాగుపట్టాన్ని మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు వై షుడ్ నాట్ బికమ్ బెటర్ రోల్ మోడల్స్ ఫర్ అవర్ ఇప్పుడు స్వీయ ప్రేరణ వల్ల ప్రయత్నం వల్ల క్రమశిక్షణ వల్ల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం వల్ల అభివృద్ది చెందటం వల్ల సరిపోల్చి చూసుకుని ముందడుగు వేయటం వల్ల ఆత్మ వల్ల తన మీద తనకు అదుపు సంపాదించుకోవటం వల్ల ఆత్మ పరిశీలన అవగతమవుతుంది ఆత్మనో మోక్షార్థం జగత్ కృషికి నాంది అక్కడ సెల్ఫ్ వల్ల ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ బిగిన్ విత్ వన్ పర్సెంట్ అట్లీస్ట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కావాలి ఫ్యాషనల్ డెవలప్మెంట్ కుదరదు ఐఎమ్ ఇంటలెక్చువల్లీ బ్రిలియం బట్ ఎ వెరీ బ్యాడ్ పర్సన్ ఐఎమ్ ఎ వెరీ గుడ్ పర్సన్ బట్ ఐబ్సీ యూస్ లెస్ తప్పు కదా సమాజానికి అన్ని రకాల ప్రతిభలు కావాలి ప్లస్ మంచితనం కావాలి we must be physically active mentally alert intellectually inspired spiritually awakened emotionally balanced morally strong and socially responsible ఒక విత్తనంలో అద్భుతమైన ప్రాణశక్తి నిద్రాణంగా ఉంటుంది దాటితే మొక్కి మానే ప్రతి సంవత్సరము లక్షలాది మొగ్గలు పువ్వులు కాయలు పండ్లు మల్లి విత్తనాలు ఆ విత్తనంతో పునఃసృష్టి సాధ్యమవుతుంది ఇది ప్రకృతి యొక్క తత్వం మరి సీడ్ లో ఏముంది ఏం కనబడింది వేయించిన విత్తనాలు నాటానికి పనికిరావు ఉడికించిన విత్తనాలు నాటానికి పనికిరావు పుచ్చిపోయిన విత్తనాలు నాటడానికి పనికిరావు నేను విత్తనాల గురించి చెబుతున్నాను అనుకుంటారేమో పుచ్చిపోయిన మనస్సులు వ్యక్తిత్వానికి పనికిరావు ఎవరీ థాట్ ఈజ్ ఏ సీడ్ ఎవరీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ సీడ్ ఎవరీ ఎక్స్ప్రెషన్ ఇచ్చే సీడ్ Everything is a seed. There is nothing which is not a seed. That seed is God. That God is in human. Vithyanan lo ye adnudha may ne twa nti samarchiyo alpa. Alpa aati alpa may ne roo pa n lo i vidi undo. A yokka samarchiyo prati alo chana lo, prati vyekti lo, prati anubhavan lo, prati vahkyan lo, prati charya lo i vidi undi. A dhibyatva natha jesku na pudo samajam evito, vyekti evito, vyekti to ne evito manakathom hatu. ఎనబై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయట మొత్తం ఆ ఎనబై నాలుగు లక్షల జీవరాశుల్లో అవును ఐదు ఇరవై ఐదు మీరు ఎప్పటిదాకా కూర్చునే నీకు సిద్ధం నేను చేస్తున్నాయా పోయేటోళ్ల సంగతి నేను వరి అయ్యి అడుగుతున్నాను సిక్స్ద్దామా మీరు చేయండి మన పులారి దగ్గరికి వెళ్లాల్సిన వాళ్ళు సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళు తొందర ఉన్నవాళ్లు బయట మీకోసం ఎవరో లిఫ్ట్ ఇస్తే రెడీగా ఉంటారని అనుకున్న వాళ్ళు ఐదున్నరకు వెళ్లిపోయి నేనేమనుకో ఒక పది మంది అన్నా ఉండేందుకు సిద్ధపడితే నేను ఆడుదాకా చెప్తా మీరు వెళ్ళిపోతే నాకు మీ పేరు కూడా తెలియవు మీ ఊళ్ళు తెలియవు మీరు ఎక్కడ వాళ్ళు నాకు తెలియదు అందుకని నేనేం అనుకోవడము అనుకోవడము అనుకోవడము ఉండదు క్లియర్ ఉంటారా మరి నువ్వు పని చేయవా నేను అటు తిరుగుతాను ఉండేవాళ్ళని చెయ్యి ఆ నంబర్ లెక్క పెట్టి చెప్పు నాకు మనుషుల పేర్లు చెప్పకు అటు వెళ్ళిపోతే ఇప్పుడే వెళ్ళిపోండి దానివల్ల అప్పుడు వెళ్ళదలుచుకున్నది ఇప్పుడు దాకా ఉండు ఎందుకండి ఆరుదాకా ఉండేవాళ్ళు ఒక్కసారి ఎందుకంటే ఆరుదాకా ఎవరుండరు అప్పుడు నేను కంటశోషపడటం ఎందుకు ఆరుదాకా ఉండదలుచుకుంటున్న వాళ్ళు చెయ్యొత్తండి నేను తిరుగుతాను లెక్క చెప్పు నువ్వు కూడా చేయత్తి లెక్క ఈ నంబర్ కూడా ఎవరికి నువ్వు మర్చిపోతావు అయిపోయిందాబెట్టడం చాలు చాలు చాలు చాలు ఇప్పుడు వినండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయట ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రాణి గురించి మీకు పరిచయం చేస్తున్నాను దాని పేరు సీతాకోక ఎలా ఉంటుందండి సన్నగా నల్లగా పొడుగ్గా పాకుతూ పాకిన చోట దురద కలిగించేటట్టు అందంగా ఉంటుంది నాలాగా అభ్యంతరేనాడు జోడు కాననా ఎవరికైనా ఈ పాట గుర్తొచ్చిందా గోదావరి సినిమాలోని పాట మంచి పాట సరే ఎందుకు చెప్తున్నాను నల్లగా ఇతరులు అసహ్యించుకునేలా నేల మీద పాకుతూ దురద కలిగిస్తూ ఉండేటువంటి ఒక క్రిమి తన తపన చేత తపస్సు చేత తహతహ చేత ప్రకృతి సహకారం చేత అద్భుతమైనటువంటి సీతాకో చిలుక కలర్స్ బిబిల్డింగ్ డిజైన్స్ వండర్ఫుల్ వెరైటీ ఓ తోటలో పది శీతాకో చిలుకలు కనబడితే అన్ని ఉండవు ఎడమా కుడి ఎంత వండర్ఫుల్ సిలిట్రీనో ఎన్ని అద్భుతమైనటువంటి డిజైన్ లో ఇది ప్రకృతి యొక్క వైవిధ్యం మరి మనిషి తన తెలివితేటలతో సీతాకో చిలుకతో పోటీ పడాలి గాని గొగడి పురుగుతో పోటీ పడటమేమిటి మేలబారు చలకబారు ఆలోచనలేమిటి ఉదాత్తమైన ఉత్కృష్టమైన ఆలోచనల గురించి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు మూడు ప్రశ్నలు ముఖ్యమైనవి వేర్ ఆర్ వీ నౌ వేర్ ఆర్ వీ గోయింగ్ హౌ విల్ వీ గెట్ దేర్ వ్యక్తి గాని వ్యవస్థ గాని సమాజం గాని ప్రపంచం గాని ఎక్కడున్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం ఎలా అక్కడికి వెళ్తాము ఎలా చేరుకుంటామనేటువంటి ప్రశ్నలే మేకప్ అండ్ కమప్ నిద్ర మేల్కొనండి టేకప్ ది ఛాలెంజ్ ఇంతవరకు జరిగిన అనేకమైన వృధా ప్రయత్నాలు వృధా సమయం వృధా తెలివితేటల్ని పరిహరించండి జీవితంలో పైకి రావడానికి ప్రయత్నం చేయండి జీవితం నీకు నేర్చుకోవటానికి ఇవ్వబడింది లేకపోతే దేవుడు నీకన్నీ నేర్పించి పంపించి ఉండేవాడు ఏమీ తెలియకుండా అమాయకంగా ఈ ప్రపంచంలోకి వచ్చావు ప్రతిరోజు అనుక్షణము ఎంతో నేర్చుకుంటున్నావు నేర్చుకుంటున్నావు కాబట్టే నేర్చుకుంటావు కాబట్టే నేర్చుకోవాలి కాబట్టే నీకు జీవితం ఇవ్వబడింది అందుకని నేర్చుకుంటూ ఉంటు జీవించటాన్ని నేర్చుకోవటాన్ని ప్రేమించు ద్వేషించటం అసహించుకో వద్దు అని చెప్పని అనుకో మానవ జన్మ దుర్లభం అని పెద్దలు చెప్పారు దుర్లభమైన మానవ జన్మను సద్వినియోగపరచుకోవటం ఈ బాధ్యతాయుతమైన ప్రవర్తనకు నిదర్శనమవుతుంది ఇదొక చిన్న ఈక్వేషన్ జీవితం స్వీయ నిర్వహణ ఆ లక్షాలని రెండే సక్షాలకు ఒక్కొక్క పేరు పెట్టి లైఫ్ మేనేజ్మెంట్ అంటే ఎల్ఈక్వల్ టు మైండ్ మేనేజ్మెంట్ అంటే టీఈజ్ ఈక్వల్ టు డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అంటే పీఈజ్ ఈక్వల్ అని చెప్పని మూడు భాగాల కింద విడగొట్టారు ఇది ఏదో ఒక గమనించండి ఇది ఒక ఇంపార్టెంట్ స్లైడ్ నా ప్రజెంటేషన్ లో సమయానికి ఆద్యంతాలు లేవు ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు అలాంటి ఈ ప్రపంచంలో పాయింట్ ఆఫ్ ఎంట్రీ అంటే నా ప్రవేశము నా యొక్క పుట్టుక నా నిర్గమణము నా యొక్క ఎగ్జిట్ అంటే నా డెత్ అంటే ఆద్యంతాలు లేని సమయంలో బర్త్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ టైమ్ డెత్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ద టైమ్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ టైం కాన్స్టిట్యూట్స్ మై లైఫ్ దట్ మీన్స్ మై లైఫ్ ఈజ్ మై టైమ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ పుట్టుక ముందు నేను లేను మరణించిన తర్వాత నేను ఉండను నా జీవితం అనంటే ఈ భూమిపై నేను బతుకున్న కాలము అని అర్థం బతుకున్న కాలము అంటే పుట్టుకకు ముందు లేదు కాబట్టి పుట్టుక తరువాత మరణించిన తర్వాత నేను ఉండదు కాబట్టి మరణించటానికి పూర్వం అంటే పుట్టుకకు మరణానికి మధ్య ఉన్న కాలం వ్యవధి నా జీవితం అవుతుంది సో మై లైఫ్ ఈజ్ మై టైమ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ మై లైఫ్ ఈజ్ మై టైమ్ సో లైఫ్ ఈజ్ టైం సింబాలికల్లీ ఎల్ఈ ఈక్వల్ అర్థమైందా కన్ఫ్యూజ్ చేశాను అర్థమైంది కదా రైట్ ఎల్ ఈక్వల్ టు టి అయినప్పుడు ఎల్ మైనస్ సినమైనప్పుడు ఒక దాంట్లో చోటు తీసేస్తే సున్నా అవుతుంది సో ఇఫ్ టైమ్ ఈ రిమోడ్ దింగ్ రిమైన్స్ ఇన్ లైఫ్ నంబర్ టూ ఈజ్ ఈక్వల్ టు ఈ బ్యూటిఫుల్ మ్యాథమెటికల్ సింబల్ దట్ ఎక్స్ప్లెయిన్స్ టు యూ దట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ టు వన్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ యూ ఆర్ ఆటోమేటికలీ ఇంప్లైడ్ డూయింగ్ టు దైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ that means time wasted is life wasted time well spent is life well spent times productivity enhanced is life's happiness maximized that means time management is life management that is self management ఎప్పుడైతే జీవితం అంటే సమయం అని తెలుసుకున్నావో సమయాన్ని దుర్వినియోగపరుస్తే జీవితాన్ని దుర్వినియోగపరుస్తున్నట్టు లెక్క సమయాన్ని సద్వినియోగపరుస్తే జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటున్నట్టు లెక్క ఇంకా పెద్ద ఎవరైనా ఎందుకు దానికి ఇప్పుడు నువ్వు తాగుతూ తంగనాలు ఆడుతూ అజ్జేస్తూ ఇజ్ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు అనుకో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను సార్ జీవితం చాలా సద్వినియోగపరుచుకుంటున్నాను ఎక్కడ కుదురుతుంది కుదరది సమయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నావు ఫండల్ క్వశ్చన్ సమయాన్ని ఖర్చు పెడుతున్న బట్టి నీ జీవితాన్ని ఎలా నిర్వహించుకుంటున్నావో నేను చెప్పగలను అనేటువంటి దీనిలోని ఆంతర్యం నెక్స్ట్ పాయింట్ రెండోది ఏంటంటే మనకు అక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు అంటే లెర్నింగ్ థింకింగ్ క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ ఆలోచించటం ప్రశ్నించడానికి ప్రశ్నించడం ఆలోచించడానికి పరస్పరము చర్య ప్రతిచర్య తత్వాన్ని కలిగి ఉండటం వల్ల నేర్చుకోవటానికి ఉపయోగపడతాయి ఇందాకే మనం థింకింగ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేశాం కాబట్టి ముందుకెళ్ళిపోతున్నాడు ఆఖరి బిట్ పిఈ్ ఈక్వల్ అంటే ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ సో ఈక్వేషన్ లో ఎల్ టుక్వ టుక్వల్ టు ఈ అంటే లైఫ్ టు టైమ్ టు థికింగ్ ఇజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ ఇస్ ఈక్వల్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నప్పుడు ఒక ఈక్వేషన్ లో అన్ని సమానం అని ఏదైనా దేనికైనా సమానం అవుతుంది అందుకని ఎల్ ఇజ్వల్ అని చెప్పవచ్చు అంటే ఎల్ మైనస్ ఈ లైఫ్ వితౌట్ ఎక్సలెన్స్ ఈజ్ జీరో ఎల్ మైనస్ఈ జీరో అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మనం నిర్వచనాన్ని చెప్పుకోవచ్చు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉదాత్త స్థితికి ఉండవలసిన స్థితికి ఉత్కృష్ట స్థితికి చేరుకోవడమే జీవితం యొక్క పరమార్థం ఎప్పటికప్పుడు మనం సమీక్షించుకుంటూ ఉన్న స్థితి నుంచి బాగుపడ్డామా లేదా అని అనుకున్నప్పుడే మనం జీవితంలో అభివృద్ధిని సాధించగలం ఈ మూడు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము ముగిసిన తర్వాత మీరు మళ్లీ మీ మూళ్లకు రేపు సాయంత్రం బయలుదేరి వెళ్లిపోయినప్పుడు ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో లేక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఇఫ్ యు ఆర్ బికమింగ్ ఏ బెటర్ టీచర్ ఈవెన్ బై వన్ దట్ మస్ట్ బి ఎంట్రిబ్యూటెడ్ టు ది త్రీ డేస్ ట్రైనింగ్ దట్ హెస్ గివెన్ టు యూ ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం వల్ల మీ ఆలోచనలో దృక్పథంలో మాటలో చిరునవ్వులో ప్రవర్తనలో పాఠం చెప్పే తీరులో సహకరించే తీరులో తోటి ఉపాధ్యాయులతో ఉండే తీరులో విద్యార్థులతో ఉండే తీరులో ప్రిన్సిపాల్ తో వ్యవహరించే తీరులో సమాజంలో బాధ్యతలు నిర్వర్తించే తీరులో ఏ రవ్వంత మార్పు అది ఈ మూడు రోజుల శిక్షణా కార్యక్రమం యొక్క ప్రభావం మనం చెప్పుకోవాలి అంతే కదా అదే కదా పర్పస్ లేకు సారి నవ్వుతారా చాలా కష్టం అంటే నవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నా సార్ కాస్త నవ్వండి అంటే చక్కీని గింతలు పెడితే నమ్మే తప్ప అలవాట్లేదా కదా రైట్ ఓపెన్ చేద్దాం మీరు మీరు అంటే సాధారణంగా నేను నవ్వమంటే అందరు నవ్వేస్తారండి ఎక్కువ తక్కువ కొందరు చిరునవ్వు కొందరు గురునవ్వు అట్లాంటి ఏదో ఉంటాయి ఓ భార్య ఆ భర్త మాట్లాడుకుంటున్నారు కానీ భర్త భార్యతో ఆ సమయానికి ఆ ఏడేవో అయింది సైబరాబాద్ నుంచి కారులో వాళ్ల అమ్మాయి ల్యాప్టాప్ బ్యాగు పట్టుకుని దిగింది చూసాడే కూతురు అన్నాడు నా కూతురు అంటే డీ మన కూతురు అనాలి కదా ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి ఇట్టానే మాట్లాడుతున్నాడు అయినా ఇప్పుడు కోపం తెచ్చుకుందా అహం ఏంటి అని అనుకుని ఆవిడు ఊరుకున్నాడు నీ నాన్నే చదువుకుంటా అండి ఇష్టం అన్నాను చదువు అయిపోయింది ఎవరే నీకు పెళ్ళి చేస్తారా అన్నా తర్వాత పెళ్ళి అయిన తర్వాత చెప్పలేము ఎక్కడో ఏ ఊరో ఓ రెండేళ్ళు ఉద్యోగం చేస్తానా తర్వాత పెళ్లి చేయను అన్నా నీ రా అన్న ఉద్యోగం చేస్తా రెండు అయిపోయింది అమ్మాయికి మంచి సంబంధం చూసి పెడిచేద్దాం అనుకుంటున్నాను ఏమంటావు అని అడిగాడు ఏమంటానండి అమ్మాయికి అన్న తర్వాత బాయ్ చేయబట్టాల్సిందే కదా తప్పు అని అంది నవ్వాడు ఇంతవరకు ఏం లేదండి ఇప్పుడు ఆలోచించండి నవ్వుతారో నవ్వరో మీ ఇష్టం నాకు తెలియదు ఇక్కడీత గీసేస్తే ఆవిడ అతనితో అంది ఒక మాఖండి అంది దేవి అన్నాడు ఎవడు కనబడితే వాడి నుంచి మా నాన్న చేసాడు చే మీరు కూడా నవ్వా చాలు నాకు ఆయన నవ్విండే బాబు ఆయన మీరు నవ్వానని చెప్పండి నేను లేదు ఏమండి సెన్సిబుల్ సెన్సిటివ్ జో సెన్సిబుల్ చాలా సున్నితమైన విషయం మా నాన్న చేసినట్టు చేయమాకండి అంది వస్తుంది మ్యారేజ్ కదా అంటే ఇరవై ఏళ్ల కింద మ్యారేజ్ బ్యూరోలతోనే కనుక పెళ్లిళ్ళు అయితే విడాబులు ఎక్కువ ఉండేది రక్తం చేసుకోవటం లేదు ఇరవై ఏళ్ల క్రితం మీకు నాకు పెళ్లిళ్ళైనప్పుడు ఎవరో మర్యాదగా చూసినందుకు వాళ్ళు కట్టుబడి సరిపోయింది కానీ అప్పుడు గనక మ్యారేజ్ బ్యూరోలతోనే గనక ఫీడ్ జరిగినట్టు అయితే కోర్టు కేసులు అది ఎక్కువైంది విడాకులు ఎక్కువైండేవి ఓకే అది వేరే విషయం అది కాదు సో ఇప్పుడు నేనేం చెప్పడానికి ప్రయత్నం చేశానండి మీకు స్మైల్ అన్నాను ఎందుకంటే ఎనభై లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణిని అవ్వనండి మానవుడు తప్ప భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మనిషికి సామర్థ్యాన్ని ఆనందంగా ఉండు ఆనందంగా బతక నీవు అని చెప్పడానికి అసూలు పడకుండా గర్వపడకుండా ఇతరులతో తాటి కవేశాలు లేకుండా నవ్వుతూ ఉండు నవ్విస్తూ ఉండు అనేటువంటి తత్వం మనకు అర్థం కోసం భగవంతుడు మనిషికి ఈ సామర్థ్యాన్ని ఇచ్చారు స్మైల్ అంటే ఏమిటంటే ఇందాక మనం ఎల్ ఇజ్ కోటు టీజుకోట్టు టీజుకోటిలో ఈ అంటే ఎక్స్ఎల్ అని అనుకున్నాం ఎక్సెల్ అవ్వటానికి లేర్నింగ్ లర్నింగ్ కి ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ తీసుకోవడానికి మోటివేషన్ ఆ మోటివేషన్ సెల్ఫ్ మోటివేషన్ అవ్వాలి ఎస్ఎంఐఎల్ఈ స్మైల్ అంటే సెల్ఫ్ మోటెడ్ ఇనిషియేటివ్ టు లర్న్ అండ్ ఎక్సెల్ అని చెప్పి దాని ఆంతర్యం స్వీయ ప్రేరణతో నేర్చుకుంటూ చొరవతో నేర్పిస్తూ ఆనందంగా ఉండటానికి నువ్వు చేసే ప్రయత్నం యొక్క లక్షణమే ఈ యొక్క చిరునో అంటే ఎంత ఆరోగ్యవంతమైనటువంటి చిరునవ్వు నీ ముఖంపై ఉండవలే అంతటి ఆరోగ్యాన్ని ఇతరుల మనస్సుల్లో ఆనందాన్ని నువ్వు కలిగిస్తూ ఉండవలే అని అర్థం Motivation leads to excellence. Excellence leads to success. I have picked up five words that start with the English letter E and what they are, I will try to explain to you. Meanwhile, Do you speak one word? Do you speak one word? Do you speak one word? Do you speak one word? Do you speak one word? Do you speak one word? ఏదొక్క చలనం శాస్త్రీయ సంగీతే నేర్చుకుంటక్కర్లా మంచి పాట నారాయణ రెడ్డి గారు రాసిన మొదటి పాట నాకు రామప్ట్ చేసి పంపిచ్చి బాగుంది పాట పాడమంటే సాధారణంగా మనకు నచ్చిన పాట పాడతామా నచ్చని పాట పాడతామా ఆ నచ్చిన పాటల్లో మంచి పాట పాడతామా మామూలు పాట పాడతామా కదా ఇప్పుడు కేవ్వు కేక యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు ఉదాహరణకి ఆయన పాడమన్నప్పుడు ఆయన అని మొదలెట్టుంటే నేను ముందు గావరాపడి మీకు అర్థమైందనే చెప్పేది మీరేమనుకోకపోతే నాకెవరి మీద కోపం లేదు సమాజంలో వేగవంతంగా పతనమవుతున్నటువంటి విలువల స్థాయికి ఒకనొక ప్రత్యక్ష కారణం మన సినిమా సినిమా పోస్టర్లు టీవీ సీరియల్స్ సమాజ పోకడలు ఇవన్నీ కలిపి ఒకటి నేను దానికి నలభై తొమ్మిది అంటే మీరు యాభై రెండు స్కోర్ డిఫరెన్స్ ఉండొచ్చు ఇవన్నీ కలిసి సమిష్టి లేకపోతే ఆ ఢిల్లీలో జరిగిన దుర్ఘటన ఏమిటండి ఆ తర్వాత నాలుగు రోజుల కింద న్యూస్ పేపర్ లో వచ్చిన సంఘటన ఏంటండి మనుషులు మృగాలాగా ప్రవర్తిస్తున్నారు ఎందుకండి మీకేమైనా అర్థమవుతుందా చదువుకున్నవాడు చదువుకోనటువంటి వాడు యాసిడ్ దాడులేమిటి కత్తిపోట్లు నాగవైష్ణవ్ ఎవరు రెండు మూడేళ్ల క్రితం తీసుకెళ్లి బాయిలర్ లో పెట్టి బూడించేయటమేమిటి ఇదంతా చక్కని వ్యక్తిత్వం ఉన్న సమాజానికి నిదర్శనమా కాదే ఎవరు సమర్థించలేరే ఎందుకు ఇలా తయారవుతున్నాం మనం సరియైన వ్యక్తిత్వ వికాసం మీద మనకు ఝాస లేదు కాబట్టి విలువలపై ఝాస లేదు కాబట్టి అది సంగతి ఓసారి కొత్తన లేవటంతనే ఒకసారి నవటం నేర్చుకోండి we happy that you are alive for one more day god has given you one more day to prove what you are capable of doing ఎప్పుడైతే ఎంట్యూజియాస్టిక్ గా ఉంటారో ఎనర్జిటిక్ గా ఉంటారు ఎనర్జిటిక్ గా ఉన్నప్పుడు క్రియేటివిటీ డెవలప్ అవుతుంది యూ వాంట్ టు డూ థింగ్స్ డిఫరెంట్లీ ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్స్పీరియన్స్ వల్ల ఎక్స్పర్టైజ్ డెవలప్ అవుతుంది ఎక్స్పెర్టైజ్ డెవలప్ అయినందు వల్ల ఎక్సలెన్స్ వస్తుంది ఎక్సలెన్స్ వల్ల జీవితంలో సక్సెస్ వస్తుంది ఉదాహరణకి ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి నీచి మీకు లెక్చర్ ఇస్తున్నారని చెప్పని అనుకున్నాం మీరేమడుగుండేవారాయని బాలసుబ్రహ్మణ్యం గారిని లెక్చర్ ఆరుగా ఆరున్నర దాకా ఉంటామయ్యా ఒక్క పాట పాడండి రేపొద్దున మా ఇంటికి వెళ్ళారే బాలసుబ్రహ్మణ్యం వస్తే నేను ఆయన ఇట్లా తొమ్మిది ఇంచుల దూరంలో కూర్చునే పాడమంటే పాడాడు ఆయన కలిసి ఫోటో కూడా తీసుకున్నా ఇదిగో ఆటోగ్రాఫ్ ఉన్నది నా దగ్గర దట్ ఈ ది పొజిషన్ ఆఫ్ ఎమినెన్స్ ఇతరుల ఆటోగ్రాఫ్లు మీరు తీసుకోవటం కాదు ఇతరులు మీ ఆటోగ్రాఫ్ తీసుకునే స్థాయికి జీవితం ఎదగండి అది ఎక్సలెన్స్ పాయింట్ ఆఫ్ ప్రతి సంవత్సరం చివర లాస్ట్ డే సిలబస్ అయిపోయిందని చెప్పాక ప్రిపరేటరీ హాలిడేస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కొందరు పిల్లలు మన దగ్గరకు వచ్చి ఒక ఆటోగ్రాఫ్ తీసుకుంటారు మనం పాఠం చెప్పాం మన ఆటోగ్రాఫ్ తీసుకున్నా సంతోషంగా ఆటోగ్రాఫ్ పెట్టేస్తాం మనం కదా మనం కామర్స్ పిల్లలకు పాఠం చెప్పాం ఎకనామిక్స్ వాడు పొలిటికల్ సైన్స్ వాడు మరొక సబ్జెక్ట్ వాడు సైన్స్ స్టూడెంట్స్ వాడు వచ్చి మన ఆటోగ్రాఫ్ తీసుకుంటే ఎలా ఉంటుంది మనకి చెప్పలేని ఆనందం చెప్పలేని ఆనందాన్ని కాంట్రిబ్యూట్ చేసిన మీ పర్సనాలిటీకి మీరు జోహార్లు అర్పిస్తూ మీ పిల్లలందరూ అలాంటి మంచి పర్సనాలిటీ కలిగి ఉండేలా మీరు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయండి ఓకే పెద్ద లిస్ట్ అండి డెవలపింగ్ ఎ ఫైన్ పర్సనాలిటీ అంటే ఏమిటో తర్వాత చదువుకోండి తిరిగ్గా హబౌట్ ఇంక్లూడింగ్ టైం మేనేజ్మెంట్ ఇన్ దిస్ దట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ స్వాట్ ఎనాలిసిస్ అని చెప్పని బహుశా ఎం గార్ చదువుకున్నప్పుడు మీరు చెప్పుంటారు ఎనాలిసిస్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఆపర్చునిటీస్ అండ్ ట్రస్ అని ఇలా విశ్లేషణ చేసుకోవటం వల్ల బలాన్ని అభివృద్ది పరచుకోవడానికి బలహీనతను తగ్గించుకోవటానికి కొత్త బలాలు నేర్చుకోవటానికి కొత్త బలహీనతలు రాకుండా జాగ్రత్త పడటానికి చేస్తుంది అది పర్పస్ ఆఫ్ స్వాట్ be honest about your strengths be clear headed about your opportunities be merciless about your weaknesses and be well prepared about your threats jagrattaka jivitanga ladpite ne bhavishya baauntundi lekapothe samasya nu sthutisthundi strategize your strengths acquire the required new strengths match them or integrate them with the existing strengths and become better continuously weaken your weaknesses and no more new weaknesses please pora paṭa okaṭō rondo vachina balahinatalu chālu kotta balahinatanni jīvitam lōki āhvānincha kaṇḍi aviruddhi paḍaṭāniki mārgadhi be good and do good an oka beautiful quotation from swami vivekananda get inspired and make a difference in your life develop and practice values viluvalli pempōnchukōṭāniki prayatna chēyaṇḍi ఇరవై రెండేళ్లకి ఆల్ ఇండియా టాపర్ గా నిలిచి ఐఏఎస్ ఆఫీసులో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నారు తక్కువయ్యాయా విలువలు లేని తెలివితేట సమాజానికి మేలు చేయని తెలివితేట వందల కోట్ల రూపాయల ఆస్తులు వెనకేసుకునేటువంటి దుర్మార్గం అవకాశాన్ని జారవీచుకునేటువంటి నైత్యం ఇవన్నీ కలిసి విలువలు లేని కారణం చేత ఆ వ్యక్తి ఎక్కడున్నారు అవునా మీరేమనుకోకపోతే రేపు పొద్దున వాళ్ల పిల్లలు వాళ్ల పిల్లలు వాళ్ల పిల్లలు మాట్లాడుకుంటున్నప్పుడు మీ నాయనమ్మ జైల్లో ఉంది కదా అంటే మీ నాయనమ్మ చంజోగూడ జైల్లో ఉన్నది మా అమ్మమ్మ తిహార్ జైల్లో ఉన్నది అందుకే నేను తీహార్ జయాలంటే గొప్ప కదా ఢిల్లీలో ఉన్నది ఇలా మాట్లాడుకోవాలా మీ పిల్లలు వాళ్ళ పిల్లలు పిల్లలు ఆ తరం వాళ్ళు అవునా ఏమనుకోవాలి విలువల గురించి అవగాహన కనుక ఉన్నట్లయితే మన ప్రవర్తన ఎలా ఉండాలో మనం కొంచెం ఆలోచించి నిర్ణయించిండే వాళ్ళకు కదా అది లేనందు ప్రపంచం అస్తవ్యస్తం అవుతుంది ఆలోచించడానికి ప్రయత్నం చేయండి అందుకని విలువలు అవసరం లర్న్ టు లవ్ టు బికమ్ బెటర్ హ్యూమన్ బీయింగ్ మంచి మనిషిగా అవటానికి ప్రయత్నం చేయండి అది వ్యక్తిత్వ వికాసం యొక్క ముఖ్యమైనటువంటి ప్రధాన అంశము ఆ ధ్యాస పిల్లల్లో మీ స్టూడెంట్స్లలో ఏర్పడేలా మీరు చేయండి యు ఆర్ యువర్ థాట్స్ అని చెప్పాను నేను బిగినింగ్ లోనే మనం మన ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు ఉండాలి మంచి ఆలోచనలు మంచి మాటలు వచ్చేటట్టు ఉండాలి మంచి పనులకు మనల్ని మన మాటల వల్ల ఇతరులని ప్రేరేపించేటట్టు మన మాటలు ఉండవాలి be aware of and be careful about your thoughts our thoughts become words thoughtless words are dangerous unexpressed thoughts are useless words inspire people to act thoughtless actions are much more dangerous actionless thoughts are useless repeated actions become habits habits constitute our character that means i am talking about the thinking head a feeling heart అండ్ దెఫార్మింగ్స్ సెట్ ఆఫ్ మైన్స్ ఆలోచించే మేధస్సు స్పందించే హృదయం పనిచేసి చూపించేటువంటి చేతలు రాబట్టే సత్ఫలితాలు ఇవి జీవితానికి ముఖ్యం ఇవి లేనటువంటిది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎందుకు అవుతుంది ఆ బొమ్మను ఒకసారి జాగ్రత్తగా గమనించండి అసంపూర్ణంగా వదిలిపెట్టిన బొమ్మలా మనకు అనిపిస్తుంది కాని నేను క్లాసు ప్రారంభంలో చెప్పినట్టు అది చెట్టు కొట్టేస్తే మొద్దు చెట్టితే బొమ్మ పసుపు రాస్తే అమ్మ బొట్టు పెడితే నమస్కారం పెడుతున్నాం మనం శిలవు నీవు శిల్పివి నీవు శిల్పానివి నీవు యు ఆర్ ది స్టోన్ యు ఆర్ ది కల్టర్ యు ఆర్ ది స్టాచ్యూ నిన్ను నీవు తీర్చిదిద్దుకోవలసిన బాధ్యత నీపై ఉంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందువల్ల ఈ తొలులను తీర్చిదిద్దవలసిన బాధ్యత కూడా నీపై ఉంది మనం ఏదో ఊర్లో చదివాం ఎవరో పాఠాలు చెప్పారు ఈ వృత్తిలోకి వచ్చాం మనం పాఠాలు చెబుతూ ఉన్నప్పుడు జనరేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇరవై ముప్పై ముప్పై ఐదు తరాల పిల్లలు మన దగ్గర చదువు నేర్చుకుని వెళ్లిపోతారు ఆ ముప్పై తరాల ద్వారా ముప్పై ఐదు మనం ప్రభావితం చేస్తున్నామన్న ధ్యాస మన మనసులో కనుక ఏ రకమైన ఆలోచనలతో మనం అభివృద్ది చెందాలో ఆ ఆలోచన విత్తనాలను వాళ్ల మనస్సులో నాటాలో ఆ చక్కని సంస్కారాలను వాళ్ళకు ఏర్పరచాలో ఒక బాధ్యతాయుతమైన ప్రవర్తన మనకు ఏర్పడుతుంది చిన్న సూచనలు అరగంట ముగించేస్తారు టెన్షన్ పడకండి ఇంకా పావుగంటుంది నాకు అడిగారా పోయిన వాళ్లకు ఉండాలి మనకెందుకు ఉన్నవాళ్ళం కదా పోయిన వాళ్లకు ఉండాలి టెన్షన్ ఏం చెప్తున్నాడు ఏమో ఇలా అని చెప్పి కదా ఉన్నవాళ్లకు టెన్షన్ ఎందుకు టెన్షన్ రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకు అరపై నిమిషాలు మొత్తం ఒక రోజుకు ఒక వెయ్యి నాలుగు వందల నలభై నిమిషాలు ఉంటాయి వన్ పర్సెంట్ అంటే ఫోర్టీన్ కన్వీనియన్స్ కోసం అఫోర్ డౌనింగ్ గా చేస్తే పదిహేను నిమిషాలు అవుతుంది రోజుకొక పదిహేను నిమిషాలు పొద్దున్న పొద్దున్న పూట ఇన్ ది మార్నింగ్ రీడ్ సంథింగ్ దట్ ఇన్స్పైర్స్ యూ టు లీడ్ ఎ బెటర్ లైఫ్ బైబుల్ చదవండి ఖురాన్ చదవండి భగవద్గీత చదవండి ఇంగ్లీష్లో చదవండి తెలుగులో చదవండి మీ ఇష్టం వచ్చింది చదవండి నేను భగవంతుడు అంటే నమ్మను సార్ బైబుల్ వద్దు ఖురాన్ వద్దు భగవద్గీత వద్దు కదా జండర జండ రెండర దండ రండర దండో అనుకోండి నాకేం అభ్యంతరం లేదు ఏది మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుందో అది అనుకోండి మీకు అర్థమవుతుంది పదిహేను నిమిషాల ఇన్పుట్స్ వల్ల ఇరవై మూడు గంటల నలభై ఐదు నిమిషాల పాటు ప్రభావపేతమైన జీవితం జీవించడానికి కావలసిన ఆయువు పోసుకోండి ఆఫ్ ఇన్పుట్స్ వల్ల నైన్టీ ఇంపాక్ట్ ఎక్స్పీరియన్స్ కావటానికి కావలసినటువంటి పద్దతిలో ఏం చదువుతారో మీ ఇష్టం ఇంగ్లీష్లో చదవండి తెలుగులో చదవండి హిందీలో చదవండి మీ ఇష్టం పాయింట్ నెంబర్ టూ సమీక్ష పదిహేను నిమిషాల్లో క్లాస్ అయిపోతుంది వెళ్ళిపోతూ వెళ్ళిపోయే తొందరలో ఉంటారు కాబట్టి ఇప్పుడు కాదు కానీ రేపు పొద్దున వచ్చినప్పుడు నేను సాయంత్రం ఏమిటైనా అంత చాలా డిస్టర్బ్ చేశాడు కదా అని అనుకుంటారు ఏం చెప్పాడు ఎలా చెప్పాడు మనం ఏమన్నా పాఠం చెప్పడానికి పనికొస్తుందా ఇది లేదా కబులు చెప్పాడు ఓ రెండు పాటలు పాడాడు రెండు పాటలు పాడమన్నాడు ఆయన నన్ను దోచుకున్న పాడాడు దోచుకోవడం అంటే దొంగతనం కాదండి ఐపీసీ క్రిమ్యునల్ ప్రొసీజర్ కోర్టు ఆయన గుర్తించేయాలంటే పాట పాడడానికి అదా కాదు కదా సమీక్షిస్తారు రివ్యూ చేసుకుంటారు ఈ సమీక్ష భవిష్యత్తుకు పునాది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు ఎలా గడిచిందో సమీక్షించుకున్నాం మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించుకున్నారు నిర్వర్తించుకోలేదు ఏం చేయగలిగారు ఏమి బాకీ పడ్డారో ఏమి అర్థమనస్కతతో చేశారో ఏది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదో ఏది అనుకున్న ఫలితాన్ని ఇచ్చిందో ఇవన్నీ కనుక మీరు ఆలోచిస్తే యువర్ టుమారో విల్ బి బెటర్ దాన్ టుడే ఆల్ ఫ్యూచర్ టుమారోస్ విల్ ఆల్వేస్ బి బెటర్ దాన్ ఆల్ ప్రీవియస్ స్టడీస్ దాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ రివ్యూ సమీక్ష మూడవది సజ్జన సాంగత్యం అంటే మంచివాళ్లతో స్నేహం ఎక్కడ దొరుకుతారు మంచివాళ్ళు మీ మంచి వాళ్లు అంటే ఏదో ఒక్క అంశంలోనైనా మీలో పద్నాలుగు గుణాలున్నాయి అవునా పదమూడు గుణాలలో నాకన్నా అయినెట్టు తక్కువే కానీ ఒక్క గుణంలో నాకన్నా గొప్ప నాకన్నా మెరుగు ఆ ఒక్క గుణానికి ఆ వ్యక్తితో స్నేహం మనకన్నా మెరుగైన వాళ్లతో మనం స్నేహం ఆ మెరుగు యొక్క ప్రభావం మన పడి ఆ విషయానికి సంబంధించి మనం కూడా వాళ్లతో పోటీ ఇంకా మన యొక్క మంచిని అభివృద్ధి పరుచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది సాత్వికమైనటువంటి సంగీతాన్ని పొద్దున పూట వినటానికి ప్రయత్నం చేయండి మీరు ఎవరన్నా హైదరాబాద్ వాళ్ళు ఉన్నారా ఎవరు లేదా పోన్లేదు అంటే ఇప్పుడున్న వాళ్ళలో లేదు కదా రైట్ కొన్ని చిత్రమైన పాటలు విచిత్రమైన సిచ్యువేషన్స్లలో ఉండేటువంటివి కనుక పొద్దున పూట వింటే ఆ రోజంతా అలాంటి ధ్యాసులోనే ఉంటామండి అర్థం చేసుకోండి చెప్తున్నాను సాత్వికమైనటువంటి పాటల్ని పొదరపోవటం అవసరం అది సంగీతం అని చెప్తున్నాను నేను పాటలను కూడా నేను అంటే లిరిక్స్ ఉన్నట్ల కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చాలు లేదు లిరిక్స్ ఉన్నా మీ ఇష్టం భక్తి పాటలు వినండి అని భజన చేయమని నేను నేను చెప్తున్నదల్లా సాత్వికతను పెంపొందించేటువంటి పాటలను వినండి అంతే యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మైండ్ finally yoga pranayama and meditation to keep going and growing aarogya ni rakshinchukotaaniki manasika aarogya ni sthiranga unchukotaaniki undanni rojulu chakaga aarogyanto jeevinchataliki yoga pranayama dhyanam anetone dohadam chesthay practicality development helps in all round growth 360 సిక్స్టీ డిగ్రీస్ అందుకే ఇందాక ఒక చోట ప్రస్తావన చేశాను బీ ది బెస్ట్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఫినిష్ ప్రోడక్ట్ అవ్వాలి నువ్వు నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కాకూడదు డూ యువర్ బెస్ట్ ది కీ అంటే తాళంచేవి కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ నిరంతరము చదువుకుంటూ నిరంతరము అధ్యయనశీలత్వంతో నిరంతరము స్పూర్తి పొందుతూ నేర్చుకుంటూ ఉండటానికి ప్రయత్నం చేయండి విద్యార్థి దశలో గనకు ఉన్నట్టు అయితే ఇవి మీరు నేర్చుకోవాల్సినటువంటి ఆస్పెక్ట్స్ మీకు ఉపయోగపడతాయి తర్వాత తిరిగ్గా చదువుకోండి చదువు అయిపోయి ఉద్యోగం కోసం నిరీక్షిస్తూ ఉన్నట్టు అయితే అంశాలి ఉద్యోగం కూడా వచ్చేసింది సార్ ఇంకో వేరే ఉద్యోగం కోసమో లేక ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటే మీరు గమనించవలసినటువంటి అంశాలి నిజానికి మూడు అందరికీ అవసరమే కానీ ఏ దశలో ఏది అవసరమో మనం దొరికి చెప్పినట్టయితే గుర్తుంచుకుంటే ఉపయోగపడుతుందని చెప్పని త్రీ ఐటమ్స్ కి మేము కేటగరైజ్ తప్ప ఇంకేం లేదు వాట్ ఈస్ డీడెడ్ టు డెవలప్ నేర్చుకునే తత్వంతో పాటు మన వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ది పరుచుకోవాలంటే సీరియస్ ప్రిపరేషన్ సైలెంట్ ఇంటర్నలైజేషన్ సబ్స్టాన్షియల్ క్వాలిటీ సస్టైనబుల్ ఎంతజియాజం సీమ్లెస్ కంటిన్యూటీ స్కేలబుల్ ఇంప్రూవ్మెంట్ అండ్ అఫ్ కోర్స్ సిన్సియర్ ప్రాక్టీస్ ఈస్ నెసరీ సమ్ అప్లా చాలా మటుకు కవర్ చేశాను అచీవ్మెంట్ ఓరియంటేషన్ బీ హ్యాపీ అండ్ ఎంత be creative and constructive develop competencies discipline and determination exercise daily eat healthy learn to live relax love to live read more review regularly self management skills stay strong think positively work hard work smart and worry less so what do you want to remember నేను చెప్పిన దాంట్లో ఏం గుర్తు పెట్టుకుందామని అనుకుంటున్నారు సో వాట్ డూ యూ వాంట్ ఇంప్లిమెంట్ ఏది అమలు అనుకుంటున్నారు మీకు నాలుగే నాలుగు పాయింట్స్ చెప్పాను నేను ముఖ్యంగా ఒకటి రోజు పావుగంట సేపు చదవటం రెండు సమీక్ష రాత్రి మూడవది ఉదయం సంగీతం వినటం నాలుగవది అవన్నీ ఉన్నాయి అవన్నీ లేవని కాదు నేను నాలుగు పాయింట్స్ అని చెప్పానే మనకన్నా మెరుగైన వాళ్లతో స్నేహం చెయ్యి ఈ నాలుగు కష్టమైన పండుగలు మీరు రేపొద్దు నుంచో ఈ క్షణం నుంచో మీరు ప్రారంభించుకోవచ్చు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా కొట్టి మాటలు గట్టి పెట్టోయి గట్టి మేలు తల టీచర్లు అంటే సాధారణంగా ఈ ప్రపంచంలో ఉన్న అభిప్రాయం ఏంటంటే ఊర్లో కబుర్లు చెప్తారు మాటలు చెప్తారు పనులు చేయరు చేయించలేరని ప్రయత్నం చేయండి గుడ్ లక్ హాజ్ ది లెక్చర్ అని అడగచ్చా మీ సమాధానం ఏంటి చెప్పవచ్చు మీరు చెప్పరా ప్లీజ్ ఇది కాస్త నోట్ చేసుకోండి ఇంతవరకు నోట్ చేసుకోరలేదు నేను మీకు పంపిస్తాను మీరు అడిగితే అని చెప్పని చెప్పాడు ఇది నోట్ చేసుకోండి డబ్ల్యూడబ్ల్యూ అనే వెబ్సైట్ లోకి వెళ్లి పూల బాట అని సెర్చ్ చేస్తే रु रात रास्क फेषु टू पब्ली फ्रीली यू वियं सर्कुलेटा प्रयत्नी इंटरने फ्री गो व्यक्तित्समी साफ स्की పనికొచ్చేటువంటి ఐటమ్స్ ఈ పుస్తకాలలో ఉంటాయి నెక్స్ట్ సరే యాజ్ ఆన్ ది స్టేట్ ఓ లక్ష మంది నన్ను విన్నారు నా ప్రజెంటేషన్స్ చూశారు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా డోంట్ వరీ ఇప్పుడు నేను ఇంతవరకు మీకు ఇచ్చిన ఉపన్యాసం మీ సమాధానాలతో సహా నేను వాయిస్ చేశాను దీన్ని అప్లోడ్ చేస్తాను నేను ఒక వారం రోజుల తర్వాత నాకేదో వేరే పనులున్న కారణం చేత www.archive.org अड्डेू डबल्यू डॉक आर्सैट अस्ताना पेर प्रोफेसर विश्वनाथापिक रिपीट बैच रोज ट्रेन మొన్న రెండు రోజుల క్రితం నేను వాళ్ళకి చెప్పాను రెండు రోజుల తర్వాత మళ్లీ ముప్పయో తారీఖు మళ్లీ చెప్పబోతున్నా ఈ మూడు బ్యాచెస్ రికార్డ్ చేస్తాను మూడింటిలో స్ట్రక్చర్ ఒకటే ఉంటుంది గాని ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ప్రతిసారి నన్ను దోచుకుందే ఒకటే పాట పాడే వాళ్ళు దొరకారంటున్నారు దొరకదు కదా ఆయన ఒక్కొక్క పాట పాడవచ్చు సో అందుకని స్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్ వేరే అవుతూ ఉంటాయి మీరు ఒప్పుకుంటే వినొచ్చు మీ ఇష్టం అనేటువంటి విషయం చెప్తున్నాను ప్రొఫెసర్ విశ్వనాథం అక్కడ గుర్తు నేను ఒక రెండు వందల పైచులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తయారు చేశాను స్క్రిప్ట్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కు వెళ్లి విశ్వం డాట్ వంగపల్లి ఫోర్ ఫైవ్ అని కనుక మీరు రాసుకున్నట్లయితే మీకు రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ నలు దొరుకుతాయి ఆ సైట్ లో ఒక ఇరవై లక్షల పైచులకు ప్రజెంటేషన్స్ ఉన్నాయి అది వేరే విషయం అనేక విషయాలు మంచి చెడు రెండింటి మీద ఉన్నాయి అది వేరే విషయం లక్షల పై చిరుకు ఆ కాదు ఆ వెబ్సైట్ లో నా లాంటి వాళ్ళు లక్షలాది మంది సబ్మిట్ చేసిన ఇరవై ముప్పై లక్షల పైచిలుకు ప్రజెంటేషన్స్ ఉన్నాయి నావి రెండు పై చిలుకు మీకు దొరుకుతాయి అది నేను చెప్తున్న పాయింట్ ఓకే నా ఈమెయిల్ ఐడి అదండి విశ్వం అని నా ఫోన్ నంబర్ అది జీరో ఎనపై డె రెండీ ఎలా కనబడుతున్నాయా ఎనభైలో ఉన్నానా అరవై ఐదు సెవెంటీ టూ నీ పుణ్యమా నాకు మూడేళ్ల ఆయుష్ గ్రాండ్ చేసినట్టు లెక్క ఓకే నెక్స్ట్ అండి నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మీరు ఎలా అయినా వాడుకోవచ్చునో నా పేరు తీసేసి మీ పేరు పెట్టుకుని వాడుకోండి గాడ్ బ్లెస్ నాకు అభ్యంతరం లేదు అసూయ లేదు ఏమన్నా మంచిది ఉంటే వాడుకోండి ఇఫ్ దర్ ఎనింగ్ గుడ్ స్ప్రెడ్ ఇట్ ఈ ప్రజెంటేషన్ కావాలని అనుకున్నట్టు నా ఇమెయిల్ ఐడికి ఒక లైన్ రాయండి సార్ ఇవాళ తేదీ ఎంత ఇరవై ఆరు ఏప్రిల్ रुपू okay? ना क्लास नैन विना आंपी पंपार्थोर में रायर ले मेजर ले जस्ट प्लीज सीपीट चाल स्वच्छम जलपात मुकू प्रद आगमना आगद जीवला గమ్యం వైపు పయనిస్తూ పోవాలి గమ్యం అంటే ఇక్కడ సముద్రం సముద్రంలో చేరాక ఏమవుతుంది ఆవిడవుతుంది మేఘాలు మళ్లీ వర్షాలు మళ్లీ నదులు మళ్లీ కాలువలు మళ్లీ ప్రవాహాలు మళ్లీ సముద్రం జీవితం అంటే అంతే కోట్లాది మంది పుట్టి వెళ్ళిపోయారు ప్రపంచంలోంచి కాని ఎంతమందికి మనం గుర్తుంచుకుంటున్నాం కొంతమందికి అలా ఇతరులు గుర్తుంచుకునేలా జీవించడానికి ప్రయత్నం చేయండి అది లైఫ్ హదర్స్ must be able to remember you and recollect. బోర్డంత మంది కవులు ఉంటారు కొందరే గుర్తొస్తాడే ఒక గురుజాల అప్పారావు గారు గుర్తొస్తాడే ఒక అందుకూరు వీరేష్ణం గుర్తుకొస్తాడే ఒక పోతను గుర్తుకొస్తాడే ఒక తిక్కను గుర్తుకొస్తాడే ఒక కరుణశ్రీ గుర్తుకొస్తాడే మీకు అర్థం అవుతుందో ఒక మళ్ళకు ఎవరైనా కానీ అయ్యా మనస్సుకు హత్తుకున్నట్టు మనకు మిగిల్చిపోయినటువంటి వాళ్ళ మంచితనం మనకు మిగులుతుంది అలా మనం జీవించగలమా మనం పాఠం చెప్తున్న విద్యార్థులు మన దగ్గర నేర్చుకున్న విద్యార్థులు అలా జీవించగలరా అన్నదే ప్రశ్న అవుతుంది రెండు నిమిషాలు తక్కువ వారు మాటిచ్చినట్టు ఆరు గంటలకు గుర్తించాను నా పర్సనల్ లైఫ్ గురించి నేను వివరంగా చెప్పడం ఇప్పుడు సమయం లేదు కానీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి యువ భారతి పేరిట నేను కొంత చేశాను రిటైర్ అయిన తర్వాత కాస్త తీరిక ఎక్కువైంది కొంచెం ఎక్కువ చేస్తున్నా అంతే తేడా ఇలాంటి ఆలోచనలున్నాయి వివేకానంద సత్య చాలా బాగా చెప్పారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నాకు ఇలాంటి చాలా ఇష్టం ఎందుకోసం నాకు ప్రైవేట్ లో ఒక స్కూల్ గురించి స్కూల్ రన్ చేస్తున్నాను నేను కూర్చొని పిల్లలకు పర్సనల్ డెవలప్మెంట్ కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎగ్జాంపుల్ పర్సనల్ డెవలప్మెంట్ అనేటువంటి హోల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ పెడితే ఎగ్జాంపుల్ చెప్తే చాలా ప్రశంసించారు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సీని నిర్మాత నిజాం సార్ నాగర్జ సార్ దగ్గర ప్రోగ్రాం స్టార్ట్ చేశారు షూటింగ్ కోసం దేర్ ఇస్ నాట్ పోలీస్ ఫోర్స్ ఏదో ప్రోగ్రాం ఒక పోలీసు లేదు ఈ ప్రొడ్యూసర్ ఏం చేసిందంటే టాప్ ఆయన ఫోన్ చేసి బ్రదర్ ఇక్కడ షూటింగ్ ప్రసక్తే లేదు పోలీసు లేదు పొద్దు జనం ఉన్నది మనం షూటింగ్ జరపలేము అని చెప్పేసి అతను ఏం చెప్పాడు గౌరవే బ్రదర్ చూసుకోండి చెప్పేసి పడుతున్నారు లక్షల ఖర్చు ఆయన వచ్చేశాను అందరి కార్డు చేశాను మళ్ళీ వెళ్ళిపోయాడు ప్రతి ఒక్క వ్యక్తితో హ్యాపీగా సారించాను హ్యాపీగా పలకరించి కలిపి ఫ్రీగా ఎక్కడికి వచ్చారు కాల్సే బాలేశ్వరం చేయగలి ప్రతి పది నుంచి ఒక అంటే రెండు గంటలు చేస్తారు ఇంకొక అయిపోయింది ఏం మీరు పోతా సార్ తిరుపతి పోవాలా మద్రాసు పోవాలి ఇక్కడ పోవాలి మరి వెళ్ళిపోతే మీకు ఫైవ్ డేస్ కాలేదు బాగుంటుంది అని చెప్పేసి అవసరం మీరు వెళ్తారు అనుకోండి నేను షూటింగ్ చేసుకుంటాను మంచి సినిమా ఇచ్చింది వినర్ మంచి అని చెప్పేశారు సరే అందరూ వెళ్తారు టూ డేస్ మంచి సంఘటన గుర్తుంచుకుని నేను ఇంకోసారి ఉపన్యాసంలో వాడుకునే సంఘటన ఇక్కడ ఒకటండి షరిష్మాటిక్ పర్సనాలిటీ సంపాదించుకోవటం కష్టం సంపాదించుకున్న తర్వాత దాన్ని వాడుకోటానికి ప్రయత్నం చేయండి వ్యధ వేషాలు వేయడానికి ఇప్పుడు ఆకర్షించే తత్వనాలు ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగపరచు కదా దుర్వినియోగపరచకూడకుండా ఉండటం సంస్కారం అది ఎక్వైర్ చేయడం అవసరం దుర్వినియోగపరచకుండా ఉండటం సంస్కారం ఆ మంచి సంస్కారం ఉన్న వ్యక్తులే సమాజానికి ఉపయోగపడతారు నిజామాబాద్ రామస్వామి గౌడ్ రైట్ నాయన మురికి అడిగా మాకు స్కూల్ ఉందని మీరు అన్నారు కాబట్టి ఏ ఊరు ఏమిటని అడిగా అంతే వేరే ఇంకేం లేదు పెరుగుతున్నట్టుంది మంచి ఎప్పుడు చేసినా కూడా దాన్ని మంచి అనే చెప్పాలి ఈ మంచి ఇన్స్పిరేషనల్ స్పీచ్ అర్థం చేస్తున్నది మనం ఒక్కరు ఉన్నప్పుడు ఏవైతే మాట్లాడతామో లక్ష మంది ఉన్నప్పుడు కూడా మాట్లాడగలిగే మాటలే మాట్లాడతాం వ్యక్తిత్వాన్ని స్థిరపరచుకోవాలి చాలా మంచి స్పీక్ ఇచ్చారు టీచర్స్ కి చాలా మంది కావాల్సినటువంటి వాక్యాన్ని చెప్పారు మీరు మాకు టీచర్ అయ్యే సంబంధంగా ఉన్నారు మేము కూడా మా యొక్క విద్యార్థులకు విద్యార్థులకి నైతికమైన విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తాను కావాల్సిన విషయాలు చెప్పేందుకు చాలా ఉపయోగం నా వల్ల కాదు మీరు ఏం సార్ నేను కొంతమంది సబ్జెక్ట్ ఉంటుంది అయితే సార్ మాత్రము కవిలో కట్టినట్లుగా జీవించాలి చేశాను కూడా సో విన్నాము గురుపడినా చెప్పడం ధన్యవాదాలు చేస్తున్నాం ఇతరులకు అవి నేర్పిస్తే రుణభిముకునే స్వార్థాలు ఇలాంటి విద్య మాకు కూడా అలవడానికి అలవదు అలవడానికి సార్ జీవించాలని కోరుకుంటున్నాను ప్రయత్నం చేయండి నేను బ్రీడ్ చేసినప్పుడు పర్సనల్ సబ్జెక్ట్ మాకు దాకామంది మిత్రులు ఇక్కడ బ్రీడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మేము అన్ని విధాలుగా అన్ని రకాలుగా కొన్ని లెటర్స్ కూడా విన్నాం కానీ ఇది మాకు ఎంతో ఉపయోగపడింది నేను మాస్టర్లు చెప్తున్నాను ఈ రోజు నేను ఇక్కడ ఏం చేసుకున్నానంటే ప్రపంచానికి మేము ఉపయోగపడాలి సమాజంలో మేము మంచి తర ఒక సీడ్ ఈ రోజు మా మైండ్ లో నాటాడు సార్ అందుకు యూ సార్ నేను నేను కూడా ఇక్కడ training i I i I student, student in this of your your class class Last few could give send-off to and had minutes Last వాస్ట్ బ్యాచ్ కలిసాను సో నీకు వచ్చే వాళ్ళతో రేపు మనకు ఉంది కదా రాజశేఖర్ గారు కోఆర్డినేటర్ సో డి గారు ఇంకా సో ఈరోజు టక్స్ నేను చాలా సార్లు పంతొమ్మిది విన్నాను నేనే ప్రిన్సిపాల్స్ కూడా చెప్పాను కానీ సార్ చెప్పిన విషయాలు విషయాలు నేను మిస్ అయ్యాను వాటికి నేను అన్ని హక్కులు అందరివి అని చెప్పాను సో ప్రపంచంలో ప్రతి పనిని ఎవరు యొక్క ప్రతి వ్యక్తి భిన్నంగా చేస్తారు తన యొక్క నైపుణ్యాన్ని బట్టి సో ఇదొక గొప్ప అనుభవం సార్ సీనియర్ మోస్ట్ జీవిత అనుభవాన్ని నుంచి నేర్చుకున్న జీవితం నేర్చుకున్నదే పుస్తకాల కంటే సో అంత అనుభవాన్ని విష్క పెడుతున్నాయని వచ్చి ఇక్కడ చెప్పడం అనేది మా అదృష్టం సో మా కోపరేటీ నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు సంతోషం ఇంకో ముఖ్యమైన విషయం నేను ప్రతి ట్రైనింగ్ కూడా చెప్పేది ముఖ్యంగా లెక్చరర్స్ మా దగ్గర ట్రైనింగ్ వచ్చేవాళ్ళు నేను మా పేరు కంగు రెడ్డి అసెంబ్లీ ఇస్తారు నైన్టీ డిపార్ట్మెంట్ లోకి వచ్చా అంతకు ముందు నుంచి నేను పోటీ పరీక్షల్లో చిన్న వాళ్ళు పెద్ద టీచర్స్ ఉన్నా ఇప్పుడు కూడా ప్రజెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఐఏఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళ నేను ముఖ్యంగా ఎకనామిక్స్ టీచర్స్ ఉంటాను బుక్స్ కూడా పది పన్నెండు పుస్తకాలు రాశాను స్టేట్ వైడ్ నా పుస్తకాలు బాగా యూనివర్సిటీ నా ఏ ప్రయాణం ఉద్దేశం ఐఏఎస్ రాసిన అనుభవం ఇంటర్వ్యూ దాకా అనుభవాన్ని ఎవరికి పోనివ్వకూడదు ఒకటి రెండోది తెలుగు మీడియం లో రాయడం నేను తెలుగు మీడియం రాసాను అప్పట్లో ఇంగ్లీష్ మీడియం నైన్టీస్ లో ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు తెలుగులో ట్రాన్స్ఫర్ వచ్చేది సో అలా ట్రాన్స్ట్ చేసుకుని నోట్స్ తయారు చేసుకొని తయారు చేసుకుంటారు ఆ ఇబ్బంది మిగతా వాళ్ళు ముఖ్యంగా జనరల్ స్టడీస్ కి గ్రూప్ గ్రూప్ వన్ వరకు కూడా పెద్ద పెద్ద గ్రంథాలు జీఎస్టీ ప్రిపరేషన్ పూర్తి కాదు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఐఏఎస్ హిస్టరీ ఆప్షన్ హిస్టరీతో మొదలుపెట్టి అన్ని సబ్జెక్టులు మేధ సబ్జెక్టులు అక్కడ ఎన్సీఆర్టీ తెలుగు అకాడమీ ఎంఎస్ అండ్ కూడా కంపల్ పూర్తి చేశాం కొన్ని పుస్తకాలు మెయిన్స్ కైతే నేనే రాసాను ఎకానమీ మీద క్వశ్చన్ ఆన్సర్స్ రెండు వేల ఎనిమిది నుంచి మూడు సార్లు అయితే వచ్చిన ట్రైనింగ్స్ నేను మా సెల్ఫర్ గ్రూప్స్ కూడా మా దగ్గరకి వస్తా ఉన్నారు సిఆర్పీలు అలాగే ఏపీ వచ్చిన ప్రాజెక్ట్ మేనేజర్స్ ఇట్లాగే ఎంఏ సోషల్ సర్వీస్ ఉన్నత విద్యని అభ్యసించిన వాళ్ళు కాంటాక్ట్ వేస్తున్నారు పనిచేసే వాళ్ళకి వస్తున్నారు సో వీళ్ళు కూడా ఈ జస్ట్ ఈ గ్రూప్ వన్ ఈ రోజు కూడా ప్రతి బ్యాచ్ లో మళ్ళీ అనుకునే ఉన్నారు సో మీలో ఎవరైనా ఎవరంటే కొన్ని పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి నాలుగు పుస్తకాలు ఐదు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి మీరు ఆ పుస్తకాలు పనిచేయజేద్దామని అనుకున్నాను సో ఇది హిస్టరీ ప్రాచీన మధ్య కాదు ఇది కాదా నూట పది పేజీల్లో మీకు చాప్టర్ వైజ్ నోట్ ఇచ్చాం ఎంఏ ఛానల్ నేను చేసినటువంటి ఇది అన్ని పుస్తకాలు మార్కెట్ లో వందల పుస్తకాలు ఉన్నాయి ఐదు వందల పేజీలు ఆరు వందల పేజీలు ఒకటి తప్పులుగా కొండ చూడడం అనేది నా ఎయి మొదట్లో రెండు మూడు ఇష్యూలు తప్పులు వచ్చినా గత ఏమి సంవత్సరాల నుంచి తప్పులు లేకుండా ఒక సింగిల్ కూడా మిస్టేక్ రాకుండా చేయాలని లక్ష్యం నెరవేర్చా సో ఇప్పుడు పది సార్లు రీబ్రిల్డ్ అయ్యింది ప్రతి సంవత్సరం కూడా ఇది ఆధునిక భారతదేశ చరిత్ర ఇది యాభై పేజీలలో మీకు చాలా టేబుల్స్ లోపల ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే ప్రతి చాప్టర్ లో అనాలిసిస్ ఇచ్చారు ఇంట్రోడక్షన్ ముఖ్యంగా సోషల్ రిఫార్మ్ మూవెంట్స్ ఉన్నాయనుకోండి అసలు ఎందుకు వచ్చినాయి ఏంటి వివేకానంద ఏం చెప్పాడు అలాగే ఆకేష్కోవడానికి ఏం చెప్పాడు ఇట్లా బ్లీఫ్గా పాయింట్ వైజ్ ఇచ్చాం ఇది దాదాపు ఏ కాంపిడేషన్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ దాదాపు పవర్ కానవతాయి మోడల్ ఎంత వచ్చింది ఇది కాకుండా ఇది ఎకానమీ అండ్ జాగోగ్రఫీ మీరు ఎందుకు కావాలంటే ఎకానమీ చాలా ఎక్కువ చదవాల్సి నిజానికి గుర్తు వచ్చేది తక్కువ పది గుర్తు కోసం మీరు పరిస్థితుంది అందుకని నేను ఏం చేశానంటే స్టేట్ లైట్ కూడా ఫ్యాకల్టీగా ఉంటూ స్టేట్ లెవెల్ నెక్స్ట్ పేపర్ పెట్టాను నేను సాక్షిలో అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈ పేపర్ ప్రస్తుతం రెండు నుంచి అప్డేట్ చేసుకుంటూ వచ్చా ఇక్కడ ఆరు పేపర్లు ఉన్నాయి నూట ఆరు క్వశ్చన్ తరపున ఒక తొమ్మిది వందల క్వశ్చన్లో ఆన్సర్లు ఉన్నాయి ఎకానమీ అండ్ జాగ్రఫీ దాదాపు ఇండియా అని చెప్పి తెలుసా నైన్ హండ్రెడ్ విషయంలో మీకు కావడం ముఖ్యంగా ఈ సంవత్సరం సోషల్ ఎకానమిక్ సర్వే అప్డేట్ చేయాలి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ చేసే సోషల్ ఎకానమిక్ సర్వే తో డేటా మారుస్తా ఉన్నాం సోసెంట్ గా జీకే ముఖ్యంగా ఇప్పుడున్న విద్యార్థులు జీకే లో చాలా కూర్ ఉన్నారు ఎందుకంటే ఎక్స్ట్రా కరికల్ యాక్టివిటీస్ లో చాలా బాగుంది ఇప్పుడు ఎస్ఏ డిబేట్లు గిజులు అన్ని ఏమి డైరెక్ట్ గా ఉద్యోగానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సైన్సా ఎలా గురించి కానీ పిన్ కోడ్స్ గురించి కానీ దేని గురించి కూడా బేసిక్స్ ఉండడం లేదు పరీక్షలు రావడం కనీసం ఇరవై హిస్టరీ జిగ్రఫీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ కాకుండా జీకే నుంచి జనరల్ నాలెడ్జ్ ఇరవై ఐదు దాకా వస్తున్నాయి అక్కడ చాలా మంది ఎప్పుడు అంటున్నారు జిఎస్టీ కమాండ్ రావాలంటే జీకే మీద కమాండ్ ఉండాలి సో వీటిని అవసరమైన మెరిగి ముప్పై టాపిక్ సెలెక్ట్ చేసి అటు జోగ్రఫీ నుంచి జీకే నుంచి ఇండియా అండ్ ఏపీ అది ఎన్సీఆర్టీ సో మొత్తం ముప్పై టాపిక్ సెలెక్ట్ చేసి ముప్పై సంస్థ తయారు చేసాం ఇది వాళ్ళు బాబుల వచ్చిందే ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నాన్ సైన్స్ వాళ్ళు స్టడీస్ చదివిన వాళ్ళకి సైన్స్ బేసిక్స్ బాగున్నాం టెక్నాలజీలో కరెంట్ అఫేర్స్ లో కవర్ అవుతుంది కానీ సైన్స్ కవర్ అదిగో టెన్త్ క్లాస్ లో చదవాల్సి ఉంటుంది దాని దుస్తులు పెట్టుకొని చాప్టర్ వైజు ఫిజిక్స్ కెమిస్ట్రీ వాటి చూడాలి పదిహేను మీట్లు చాప్టర్ వైజ్ కి ఇచ్చాము దాదాపు మూడు పది మీట్లు వస్తే ఎన్ని మిట్లు చేయడానికి ఇచ్చాం ఇది కూడా తెలియజేయడం ఈ పుస్తకాలన్నీ కూడా మన స్టూడెంట్స్ కి ఫార్టీ డిస్కౌంట్ ఇస్తాం అంటే రెండు వందల యాభై రూపాయలు మీకు నూట యాభై తీసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు రేపు ఉదయం తీసుకోవచ్చు ఉన్నాయి కావాలంటే తెప్పిస్తాం ఎవరన్నా చూస్తా చూడండి తీసుకునేవాళ్ళు తీసుకోండి మీరు కంపల్సరీ కాదు మీరు నిజంగా ప్రిపేర్ అయ్యి అవసరం ఉన్నవాళ్ళు మీరు ప్రిపేర్ అవడం మీ పిల్లలు ప్రిపేర్ అవడము మీకు ఉద్దేశం ఉంటే ఉపయోగపడతాయి అనుకుంటే కొనుక్కోవాలి మార్నింగ్ తీసుకోండి ఎప్పుడైనా తీసుకోండి ఎవరు ఇష్టం ఐదు సంస్థలు మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అబ్బాయి అన్నాడు కావచ్చు నా రొమేష్ చూసి తీసుకోండి చెప్పేవాళ్ళు కావాలని చేయొచ్చి తీసుకోండి తీసుకోండి అది చూస్తానంటే చూసి తీసుకోండి కంపల్సరీ చూస్తానంటే చూడండి తెలుగు మీడియం పుస్తకాలు అందుబాటులో లేవనే ఉద్దేశం తెలుగు మీడియం రాస్తలు ఇంగ్లీష్ లో రాయడం కానీ ఇంగ్లీష్ లో డిమాండ్ తక్కువ ఉండదు ఒకటి తెలుగు మీడియం నైన్టీ స్టూడెంట్స్ తెలుగు మీడియం వల్లే కోటి పరీక్షలు రాస్తే ముఖ్యంగా ఏపీఎస్ఈ సివిల్ సర్వీస్ కాకుండా సివిల్ సర్వీస్ లెవెల్లో మ్యాగజైన్స్ సెంట్రల్ స్కూల్ సిబిఎస్ఈ పుస్తకాలు అన్ని అందుబాటులో సో ప్రొఫెసర్ రాసిన పుస్తకాలు కూడా బోర్డు ఉన్నాయి సో ఇవి కావాల్సిన చూసి తీసుకోండి ఇంకోటి మైన్ కూడా పది పుస్తకాలు మిగతా పుస్తకాలు కావాలని ఏపీఏ కాలనీ ఏపీ హిస్టరీ గ్రూప్ టూ గానీ గ్రూప్ వన్ రాసే వాళ్ళకి ఈ పుస్తకాలు చదివితే ఇంకో సరిపోతాయి అంటే హండ్రెడ్ సరిపోతా చెప్తున్నా ఎందుకంటే పది సార్లు అప్గ్రేడ్ చేసిన నోట్స్ ఎందుకంటే మ్యాక్సింగ్ అవసరం లేదు వీళ్ళంతవరకు పేజీని సద్వినియోగం చేశాం ఖాళీగా వదిలేయకుండా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఇచ్చాము ఇతర స్టడీ డిపెండ్ అవ్వచ్చు ఇంకో ఐదు వందల పుస్తకాలు పంపిస్తే మీకు పంపిస్తాం చేయవచ్చు మిగిలిన పుస్తకాలు నిండి కాగానే అప్గ్రేడ్ అవుతున్నాయి అప్డేట్ అవుతున్నాయి ఎకానమీ ఏపీ ఎకానమీ అండ్ ఏపీ హిస్టర్ సో ఆ పుస్తకాలు మీకు పోస్ట్ లో పర్యాదరం పంపిస్తాం వీరేం తక్కువ ఒక ఐదు వందల రూపాయలు అన్ని పుస్తకాలు వచ్చాయ అది నా ఎయింక్ యూ సో సార్ మాట్లాడతారా ప్రపంచం ఒక విశ్వవిద్యాలయం అనుకుంటే మనం నిరంతరమైన విద్యార్థులు టీకరమైన వరకు కూడా మనం ఏదైనా విషయం వింటున్నా కూడా వల్ల కొంచెం వినిపిస్తే కానీ మను ఆత్మపద చేసుకున్నప్పుడు నాకేం తెలుసు అనే ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు అసలు ఇంకా ఏం తెలియదు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అనే భావనే కలుగుతూ ఉంటుంది సార్ ఇప్పుడు మీరు చెప్తూ అటువంటి కొత్త విషయాలు ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది మా కాలేజ్ కూడా ఇటువంటి మరి గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి ఏ ఊరు వరంగలే కదా దగ్గరే ఏదో ఎక్కడో శ్రీకాకుళం విజయనగరం అంటే దూరం పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ప్రయాణం వరకు అనుకోవాలి కానీ వరంగల్ అంటే ఇక్కడే కదమ్మా మా కాలేజీకి రావాలి సార్ మా పిల్లల్ని మమ్మల్ని మోటివేట్ చేయాలి ఇలాంటి మా పిల్లలకు ఇవ్వాలి సార్ ఈ ఇలాంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వరకు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది చాలా బాగుంటుంది ఎంతసేపు సబ్జెక్టు ద్వారా తీసు ప్రాక్టికల్ ఓరియన్ చేసిన క్లాసెస్ అనేది మాకు సార్ డ్కోచ్చు ఫ్రీ అని చెప్పారు కదా సబ్జెక్ట్ కూడా ఇప్పుడేదో చార్ట్ అకౌంటెంట్ పిలిచి చెప్పించారే అలా ఉంటే బాగుంటుంది అని మేడం సూచన అంతే కదమ్మా ఇంకో విషయం ఏంటంటే హెల్త్ మేనేజ్మెంట్ బ్యాచ్ తీసుకున్నాను మీరు మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళింది రేపు ఎవరి మీ క్లాస్ స్టార్ట్ అయ్యే మినిట్స్ హెల్త్ మేనేజ్మెంట్ మీద మీకు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫుడ్ మేనేజ్మెంట్ ముఖ్యంగా ఫుడ్ అడల్టరేషన్ అలాగే ఈ రోజు అడల్టరేషన్ సంబంధించి మెడికేషన్ ముఖ్యంగా అవలోపతి దాని సైడ్ ఎఫెక్ట్స్ దాని సొల్యూషన్ ఏంటి మీకు అడ్రస్లు హాస్పిటల్స్ కొన్ని మీకు తక్కువ ఖర్చులో మనకి దీనికి కావాలనే దగ్గరికి ఏమేమి ఉన్నాయో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అది మీరు రేపు కనుక నేను కల్లా ఉంటాను మీరు యోగ్లాస్ అయితే త్వరగా రాగలిగితే ఒక ఫార్టీ ఫార్టీ మినిట్స్ అది ఏ ఊళ్ళో కరీంనగర్ లో మరి మీ సార్ మేడం పక్కన కూర్చోలేదేంటి వెనకాల కూర్చున్నావు ఊరికే అడిగే right you, right tama thanks a lot god bless you a clear proof of the fact that one of our favorite students has become a teacher herself good evening everybody sar peerlo vishwanarayan garu vishwam mm undi nanam -hmm. undi nanam ante shabdam ante vaari maatalu vishvaatvam kavalanu cheppi oka mahanatam aneṭundi lakshanam ki sikaram ichchanuṭundi aa mahanabhavam ki manam manam antuga కొంత ప్రయత్నం చేస్తే దానికి ఇక్కడ నా మాటలు చేరటం కాదు నా మాటల్లో విలువైనవి ఉపయోగపడేవి మంచివి ఉంటే అవి చేర్చడానికి ప్రయత్నం చేయండి విశ్వనాథం గొంతు వినపడాలని కాదు ఆ విషయం ఇప్పుడేనో మాట అన్న ఆ మాట బాగుంది ఆ ప్రచారం చేయండి విశ్వనాథానికి కాదు కావాల్సింది ప్రచారం ఓకే థ్యాంక్స్ అలా గాడ్ బ్లెస్ యూ ఆలస్యమయ్యేటట్ చేసాం అనుకోకుండా రైట్ బాయ్ స్కూల్ నిజామాబాద్ అని చెప్తే కదా చేయండి ఇప్పుడు నన్ను అడిగితే విద్యా దానానికి మించినటువంటిది లేదండి మంచి పని చేశారు అసలు నిజానికి టీచర్ అయినందువల్ల కొంత తీరిక ధ్యాస ఇవన్నీ ఏర్పడతాయి టీచర్ కాకుండా మీరు ఏ ఇంక బ్యాంక్ ఆఫీసులో ఏదో అయ్యారనుకోండి తల్లి చెప్పిడతారు సాయం చూద్దాం ఫోన్ నంబర్ ఇచ్చిన కదా ప్రియస్ స్టూడెంట్స్ మంచి హై లెవెల్ పొజిషన్ లో ఉన్నారు మళ్ళీ పిలిచి వాళ్ళలో ఇంటరాక్షన్ చెప్పిన చేద్దాం చేద్దాం ఓకే రైట్ థ్యాంక్స్ అలా